మనం ఈ రోజు సాయం ఆరాధనలోకి కోరుకుంటున్నాము మాధురి సిస్టర్ మనకి ఓపెనింగ్స్ ఉన్నతమైన వేలాది మంది కాలం అంతా మమ్మల్ని కాచీ కాపాడి ప్రభు చిన్న మందుగా ఆనందం ప్రభు హెచ్చి కనపరచడానికి ఆరాధించడానికి ప్రభావ గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు ప్రభావ ఇందని బట్టి మీకు వేలాది మంది నాత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ వాక నా తండ్రి మా అందరూ మాట్లాడండి ప్రభావ కంటిన్యూ చేయండి దేవ మీరేతో మాట్లాడి నా తండ్రి మమ్మల్ని బలపరిచే నా తండ్రి మీ సన్నిధానంలో స్థిరపరచమని నా తండ్రి వాక్యం నా తండ్రి మాకు ధారాళంగా అనుగ్రహించి నా తండ్రి నా తండ్రి దేవం అందరికీ అనుగ్రహించిన ప్రభావ నా తండ్రి వివరించిపోతున్న నా తండ్రి మీ దాసుల ద్వారా నా మీరే నా ప్రభావ మాట్లాడి నా తండ్రి మమ్మల్ని అందరినీ నా శ్రేయుడైన ఏసు క్రీస్తనామంలో ప్రార్థించి అడిగి కొందుకుంటున్నాను పరంగా తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ దీపా సిస్టర్ పాట పాడండి అక్క ప్రైజ్ లో అక్క పాడుతున్నాక పాట పాడండి జీవిత యాత్రలో నాదు గురిని ఇవ్వగా నీకు సాటి ఎవరువా NIVU NAđUCHAAVU KERUTAAAALA PAY NANNU NAđU PEENCZU MOO EESUVA NIVU NAđUCHAAVU KERUTAAALA PAY NANNU NAđU PEENCZU MOO EESUVA JEEVITA YA ADRA LOR NAADU GURINI VEGA నీకు సాతి ఎవరు వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమేసన్ను నడిపించు చుక్కే కదా నీవే కదా నన్ను కాపాడే దుర్గంబు నీవే కదా ీవే కదా నీదు వాక్యం సత్యం బేగా నాకు నిరతంబే వే జీవం బేగా నేను పైంచు మార్గం బెగా నన్ను నడిపించు మోయస నేను పైనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలు గురి నీగా నీకు సాతి ఎవరు వేసువా నీవు నడిచావు గెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు నాకు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపించు నీ గానమే నీవేగ సర్వస్వము నాదు నీదు నా వే నాకు సర్వేశేశ్వరుడ నీవే నిన్ను ఏవా నాకు సర్వేశ్వరుడనీ నిన్ను స్థుతి ఎంతో మోయేసువా జీవితా యాత్రలో నాదు గురి నీ వెగా నీకు సాతీయ బనువేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోస నాదుదయంబుని దివ్య సదనం బెగా సదనంబెగా నీదు చిత్తంబులే చేదయం ముందు నీదు ఉపకారులు వీటి కొరకేమి చెల్లింతును నా దుస్తులందుకోయసువా వీటి కొరకేమి చల్లింతును నా దుస్తులందుకోయసువా జీవిత యాత్రలో నాదు గురి నీగా నీకు సాటీ ఎవ్వరు వేసువా రటాలపై నన్ను నడిపించు మోయేసువారటాలపై నన్ను నడిపించు మోయేసువా ప్రైజ్ లాడ్ అక్క థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు సండే కదా స్పెషల్ తండ్రి మీకు వందనాలైనా ఇస్రాయిల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని ఖర్చు కాపాడడానికి మీ సన్నిధి సమయం గడిపే అవకాశాన్ని ఇచ్చినారు ఈశ్వరానికి వినే అవకాశం ఇచ్చినారు మీ శతంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినారు మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నేను ప్రభా ఉంటున్న కాలం బహు భయంకరమైన సేవల కాలం తండ్రి ప్రపంచాత్మకంగా ఎక్కడ చూసినా యుద్ధాలు యుద్ధ సంవత్సరాలు వింటున్నాం ప్రభావ రష్యా ఉక్రెయిన్ల మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది నేను ఇస్రాయల్ లెబరాన్ మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది ప్రభావ ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి తెలియదు కానీ మీరు మాకు ముందుగానే చూపించినారు మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో ఆరంభమైందని కాబట్టి నైనా ఇంకొక రెండు సంవత్సరాల్లో పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను ఎవరు ఎక్కువ ప్రార్థన చేయరో ఎక్కువ ప్రార్థన సమయం గడిపరో వారిని నేను కాపాడలేన విషయం మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు కాబట్టి నేను మేము ఏడతగక ప్రార్థించేలాగన మీ వాక్యాన్ని ధ్యానించేలాగన సహాయపడండి మా రహస్య కన్మల గదిలనికి వెళ్ళి మేము ఎక్కువ సమయం మీ సరైన మీ స్వరం బిని మీ విచ్చే ఆజ్ఞలను పట్టుకొని వాటి ప్రకారం మేము జీవించాలా ఈ లోకస్తులు అందరూ నశించిపోతారని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా ప్రభు ఈ నెక్స్ట్ ఇయర్స్ లో బహు భయంకరమైన పరిస్థితులు ఉండబోతుండగా ఎంతో మందితో మిమ్మల్ని ప్రభావ గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇక్కడి నుంచి విడిచిపెట్టి గెలుపుకోవాల్సి వస్తుంది నేను కానీ మీరు మాకు వాగ్దనం చేస్తున్నారు బాబా ఎవరైతే రహస్యగదిలో ప్రార్థనా సమయం ఎక్కువ పెడతారో వారందరూ కాపాడబడుతున్నారు వారి వారి వారి కృపల్లో ద్వసించి వారందరూ కాపాడవచ్చని హెచ్చరించినారు కాబట్టి నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తాం మా మీద మీకు కలిక రంగం చూపించమని మనల్ని నిర్లక్ష్యం తొలగించండి తన మంది స్వర్డులను తొలగించమని ప్రార్థిస్తున్నాం పౌరుషం కలిగి పౌరుషం కలిగి మీ పరిచర్యల మీద ముందుకు పూలాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం వీటిని ఆశ్రయించండి సరస్సు నడిపించండి వర్షధాత్మల్ని తనని అభిషేకం తెలిచేయండి మీ స్వరణి విని ఆయన చెవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా మనసుని విధాలుగా పోనీయకుండా కాపడం మనం ప్రార్థిస్తున్నాం వాకి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించే వాటిని మేము స్వీకరించాలా వాటిని మేము పాటించాలా అనేట్లా ప్రకటించాలా అటువంటి పరిచర్లో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామంగా తండ్రి ఆమ్మెన్ ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఖచ్చితంగా ఉంటుంది బబులూల కాలము ముఖ్యంగా మనము సంబంధించిన విషయాన్ని ధ్యానిస్తున్నాము ప్రటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యయనం నుంచి పట్టణ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ అధ్యాయానికి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే పదిహేడవ అధ్యాయంలో ఈ యొక్క మహాబబులోని ఏ రీతిగా ఉంది దాని తర్వాత ఈ మహాబబులు ఎవరు అనేది కూడా దేవుడు మనకి చిహ్నాలను పెట్టిండు ఆ చిహ్నాలను అర్థం చేసుకున్నప్పుడు మతపరమైన జీవితమే మహాబబులోను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అది మృగం మీద కూర్చొని ఉంది అన్న విషయాన్ని అంటే భూ జంతువులలో అన్నిటికంటే బహు కూతిగల జంతువు సర్పము కాబట్టి ఆ యొక్క సర్పాంతో సాహసం కలిగిన జీవితము ఈ మృగం మీద కూర్చున్న స్త్రీ అన్న విషయాన్ని మనకు ఎన్నో విషయాలు బయలుపరుచుండి ముఖ్యంగా పదిహేడో అధ్యాయంలో చూసినప్పుడు ఈ స్త్రీ తన వస్త్రాలను బట్టి గుర్తింపు గుర్తు గుర్తింపబడుతుంది అది పదిహేడో అధ్యాయము నాలుగో వచనంలో ఆ స్త్రీ ధూమల రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది బహు భయంకరమైన అసహ్యమైన కార్యములు చేస్తూ వ్యభిచారం అందునది అంటే బహుగా ఈ లోకాన్ని ప్రేమిస్తుంది అన్నట్టు ఈ లోకాన్ని ఈ లోకంలో మనుషులని పాలిటీషియన్స్ ని అధికారులను ప్రేమిస్తుంది ఇది కాబట్టి పరిచారకులను సేవకులను మాస్టర్స్ ని ప్రేమించే ఈ యొక్క అంటే ప్రభుకి ప్రభుని రీప్లేస్ చేస్తున్న విధానం అన్నట్టు ఈ యొక్క బబులు పైగా గలిబిలి అంతా కరెక్టే నాదే కరెక్ట్ అని చెప్పుకొని కొట్లాడుకునే వాళ్ళు అంటేనే గలిబిలికి సాదృష్యం కాబట్టి ఈరోజు మతపరమైన జీవితం అంతా గలిబిలి గతంలో ఎన్నిసార్లు నేను చూపించిన యుగ సమాప్త చివరిలో ఉంటున్న సంఘాలలో ఎటువంటి బోధలు ఉంటాయని గత గతీయ రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపం చేసిండి దయముల బోధ భూతంలో బోధ ఉంటుందని పదాలు వాడండి అతను అక్కడ తర్వాత మహాను భక్తుడు ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాము రెండవ ధ్యానం నుంచి మొదలుకొని వీళ్ళు నికోనైతుల బోధని పాటించిన వారు అనుంది సంగం తర్వాత బీలాము బోధని పాటించిన వారు అనుంది తర్వాత యజబుల బోధను పాటించిన వారు అనుంది అంటే ఇవన్నీ దయ్యల బోధలు అన్నట్టు ఇవి ఎస్ట్రో బోధలు కాదన్నట్టు ఈ చర్చ స్థాయిలో ఉంటాయి అన్నీ దృష్టి నుంచి పుట్టిన చీకటి బోధలు అన్నట్టు ఆ బోధలు వింటే చీకట్లోనే ఉంటారు మనుషులు పైగా అది పులుపు కాబట్టి పులిసిన ద్రాక్షరాసం కాబట్టి అది వినడానికి మంచినే ఉంటుంది కానీ అది విన్నప్పుడు నిద్ర మత్తులు మనుషులు అంటే అబద్ధం కాబట్టి నిద్రలోనికి జారుకుంటూ ఉన్నట్టు వాళ్ళు కునికి ఉంటారు కానీ పెళ్లి కుమారుచ్చినాక పరిస్థితి ఏమవుతుంది వాళ్ళది వారికి లోపల ఆహ్వానం ఉండదన్నట్టు తలుపులు వేయబడతాయి మనం అదే చూస్తాము నోవా కాలంలో కూడా కదా నోవాహు ఓడలోనికి వెళ్ళినాక తలుపులు వేయబడ్డాయి బయట ఎంతమంది వచ్చి కొట్టినా అవి తెరుచుకోలేదు మేము నశించిపోతున్నాము అంటే కూడా నోవా ఏం చేయలేకపోయింది లోపల అదే రీతిగా మనుషు కుమారు తిరిగి వచ్చినప్పుడు కూడా పెళ్లిపో ఆ యొక్క ఈ లోకానికి తలుపులు వేయబడ్డాక బయట ఎంత కొట్టినా ఎవరికి తలుపులు ఎవరు విసుగు చూడాల్సి వస్తుంది మీరు ఎవరు నాకు తెలియదు అంట కాబట్టి ఒకసారి తలుపులు వేయబడితే ఫినిష్ అన్నట్ లైఫ్ అది ఎంతోమంది పరిచర్యలో ఉన్నవారు సేవకులు పోగొట్టుకుంటారు అన్న నేను ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసినాను ఎందుకు పోగొట్టుకుంటానంటే అక్రమం చేసిన వాళ్ళు నీ నామను ప్రవచించలేదా నీ నామన రోగులను స్వస్థపరచలేదా అంటే మీరు ఎవరో నాకు తెలియదు అక్రమం చేయవర్లారా నా యుద్ధ నుండి మీరు వెళ్ళిపోండి అని దేవుడు వారిని ఖచ్చితంగా హెచ్చరించి కాబట్టి ఇవి ముందుగానే మనకి చూపించింది కాబట్టి మనము ఎంత మెలకుతో భయంతో బహు జాగ్రత్తగా జీవించాలా అనేది ఆ విషయాలన్నిటినీ ధ్యానించినప్పుడే జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు కాబట్టి ఇవన్నిటినీ ప్రభు నీకు ఎందుకు చెప్పిస్తుందంటే మిమ్మల్ని ఎంతగా మనల్ని ఎంతగా నేను ప్రేమించిన వాడు కాబట్టి మనకి వీటన్నిటినే చూపిస్తుండూ ఒక తరం వాళ్ళు వీటిని గ్రహించి భూతలక్రింతలు చేస్తే సేవలు చేస్తారు నీ సేవాటు ఉండాలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి సేవాట్లు ఉండాలా ఎక్కడిపోయినా కానీ మనుషులు ఉల్టా హెడ్ ఓవర్ హీల్స్ కావాలంటే భూతలకలు కావాల్సిందే కాళ్ళు తల తలా కిందికి కాళ్ళు వారి జీవితం అట కావాలా ధర్మార్ కావాలా ఇంతకాలం నేను నమ్ముకుని అబద్ధమైంది అందరి నుంచి బయటికి రావాలా వారు అప్పుడే పురుగు జీవితం నుంచి బయటకు వస్తున్న వాళ్ళందరూ కాబట్టి ఈ స్త్రీ ఏ రీతిలో ఉంది మతపరమైన జీవితము ప్రపంచం అంతటా కామెంట్రీస్ అలా మీరు బైబుల్ కామెంట్రీస్లో చూస్తే మటుకు కూడా ఈ స్త్రీ సంఘము అని చెప్పరు స్త్రీ బయట చెప్తారు రోమా సామ్రాజ్యం అనేక వ్యాటికన్ సిటీ అంటే వ్యాటికన్ సిటీ అనే పేరు ఉంది కానీ అనేది ఒక దేశం చాలా చిన్న దేశం అది కానీ మొత్తం యూరోప్నంత అది కంట్రోల్లోకి తీసుకుంది రోజు ఈ రోజు వరకు రెండు సంవత్సరాల నుంచి చిన్నది ఎనభై లక్షల మంది ఉంటారు అంతే దాంట్లో అంత చిన్న సిటీ కానీ మొత్తం ప్రపంచాన్నే కంట్రోల్ చేసుకుంది ఒక దేశం ఎందుకంటే యూరోప్ అంతా డబ్బులు దానికి పంపిస్తారు అంటే క్యాథలిక్ ఆ దేశానికి పంపిస్తారు అది చిన్న సిటీ లాగా వాటికి కానీ అది నికుల ఎత్తుల అనుసరించిన బోధ అని కూడా మనం చూస్తాం బైబిల్ కాబట్టి ఈ స్త్రీ ఇప్పుడు ఏ రీతి ఉందో చూడండి నాలుగు వచ్చాల్లో ఆ స్త్రీ భూమ రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపుబడినదై అసహ్యమైన కార్యములతోనూ తాను చేయించిన విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిన్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను కాబట్టి మనం అనేక పర్యాలు చూసినాము మొదట క్రైస్తవ సంఘము బాగుంటుంది కానీ చివరికి వచ్చేటప్పటికీ అది చెడిపోతూ ఉంటుంది మొదటి ప్రేమ అని పోగొట్టుకున్నదనమాట మనం చూస్తాం కదా ఏడు సంఘాలకు సంబంధించిన బోధలు ముఖ్యంగా ఏ బోధ ఏ సంఘం చెప్తున్నా కూడా మనం చెప్పాలి కదా ఏ సంఘాన్ని హెచ్చరిస్తున్నాయా నీ మొదటి ప్రేమని నువ్వు మర్చిపోత్తివి కాబట్టి ఎన్ని టైమ్స్కి వచ్చేటప్పటికీ ప్రతి చర్చి అట్లా తయారవుతుంది అందుకే మనము ఒక చర్చి స్పెషల్ అని ఎప్పుడు చెప్పాము ఒక చర్చి చెడిపోదని చెప్పాము ఎండ్ టైంలో చర్చిలు ఎందుకు అంటే యుగ దేవత పట్టుకుందనేసి నేను చూపించిన మీకు ఎన్నిసార్లు వాక్యం కాబట్టి ప్రతి ఒక్కరు నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అంటే ఎవరు కరెక్ట్ తెలుసు ఏసు ఒకరే కరెక్ట్ నేనే మార్గము సత్యము జీవమున్నారు మరి ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కడ కనిపిస్తుంది కనిపించదు మనుషుల బోధకు ఈ లోకంలో అంటే ఈ రోజులలో ఎట్లా ఆకర్షించుకుంటారు అంటే మర్మములతో కూడిన బోధ అని ఆకర్షించుకుంటారు కానీ బైబిల్ అంతటా ఒకటే మర్మాన్ని హెచ్చరిస్తుంది యేసు ప్రభువే ఆ యొక్క మర్మం అనాది కాలం నుంచి రహస్యంగా ఉంచబడిన ఆ పేరు శక్తిగల ఆ నామము అందులోనే ఆరాధన ప్రభు దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏది అంటే కొన్ని కొంతకాలం కింద నేను చూపిస్తున్నారు ఈ పరిగణించిన మనది మన తండ్రి తన ఆరాధనని ఏర్పరచుకున్న స్థలం ఎక్కడా అంటే ఇక్కడ అక్కడ కాదు అది కేవలం ఏసు క్రీస్తు నామం అనే ఆరాధన కాబట్టి నా తమ నా కుమారుని ద్వారా తప్ప నా దగ్గరికి ఎవ్వరు రాలేరు కాబట్టి ఎవరైనా కానీ తండ్రిని తండ్రిని తండ్రి దగ్గరికి వెళ్ళాలా తండ్రితో సంభాషించాలా తండ్రి దగ్గర శాశ్వకృత కాలం ఉండాలా అంటే మంచిది ఏసు ప్రభు ఒక్కడే మార్గం వేరే వేరే మార్గాలేవు అన్నట్టు కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క కల్వరిసిల్లో చేసిన ఆ యొక్క అంతగా మనకి తండ్రితో తిరిగి సహవాసాన్ని నెలకొల్పింది అది పోగొట్టుకున్నాం ఆదమవల ద్వారా కానీ ఏసుప్రభుల వారి మరణ పూస్థాపన పునరుద్ధార మనకు తిరిగి రెస్టోర్ కాబట్టి ఆ రెస్టోరేషన్ ఇప్పుడు నువ్వు ఆ యొక్క జీవవృక్ష ఫలము తినగలవు ఆదము లేని ఆధిక్యత నీకు నాకు ఇచ్చింది దేవుడు ఇప్పుడు మీరు పోయి వాటిని తినగలవు అన్నట్టు లేకపోతే పాపంలో ఉన్న వాడు పాపి శాశ్వత కాలం జీవిస్తాడు వాడు పాపంలోనే వాడు ఎంత విచ్చరుడిగా పాపంగా జీవించినా అట్లనే వాడు జీవ నిత్య లాగుంటుంది వాడికి అది దేవుని సృష్టికి విరుద్ధం కదా పరిశుద్ధులే నిత్య జీవంలో కానీ పాప ఎట్లా జీవించగలడు ఆజ్ఞాత్యకరమించి పాపం చేసిన వాడు జీవవృక్ష ఫలము తిన్నాడంటే వాడు పాపి శాశ్వత కాలంగా జీవిస్తాడు వాడు అది దేవునికి విరుద్ధం దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధం అందుకో ఆవ్వాలని అక్కడి నుంచి తరిమేసినట్లు మనం ధ్యానిస్తాం కొంతకాలం కిందట ఈరోజు కూడా ఇప్పుడు అదే కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసవరణి సొంత రక్షణ స్వీకరించినవో నీకు జీవవృక్ష ఫలములు తినే ఆ యొక్క లేక అవకాశాన్ని దేవుడిని మనకి చేడు అయితే ఈ స్త్రీ మొదట ఎట్లుందో చూడండి అది నేను ఒక రికార్డింగ్స్ చూపించిన మీకు ఈ పట్టణ గ్రంథం ఏడవ అధ్యాయం పది ఏడవ అధ్యాయంలో నేను రికార్డింగ్స్ మీరు చూస్తే అర్థమవుతుంది మీకు ధూమ్రం రక్త వర్ణము వస్త్రములు ధరించుకొని ఉన్నదాన్ని అంటే ఏంటంటే ధూమ్రము అంటే పర్పుల్ లేక వైలెట్ కలర్ అంటాము రక్తం అంటే ఎరుపు అని మీరు తెలుసు రెడ్ కలర్ అని కాబట్టి ధూమ్రము లేక వైలెట్ అండ్ రెడ్ అయితే ఆ రెయిన్బో అంటాం ఇంగ్లీష్లో తెలుగులో వర్ష ధనుసు అంటామే వర్షాకాలం కనిపిస్తుంది అది ఆ వర్షాకాలం కనిపించే ఆ యొక్క ధనుసు ఆ ఫస్ట్ కలర్ ఏమో వైలెట్ లాస్ట్ కలర్ ఏమో రెడ్ చూడండి ప్రభు ఎంత కేర్ఫుల్గా వాటిని మన కొరకు పెట్టి కాబట్టి పర్పుల్ కలరు తండ్రిని సూచిస్తుంది ఎరుపు మన ప్రభుని సూచిస్తుంది కాబట్టి అల్ఫా ఓమెగా గురించి మనం అక్కడ ధ్యానిస్తాం ముఖ్యంగా పోపుల్ ఈ స్త్రీ ధరించుకున్న వస్త్రాలు అట్లున్నాయి అన్నట్టు అంటే ఏంది ఒకప్పుడు ఆ స్త్రీ రక్షణ పొందిన స్త్రీ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుసరించినది దాని తర్వాత రక్తంలో తన జీవితాన్ని కడుక్కున్నది కానీ తర్వాత ఏం జరిగింది అనేది అక్కడ మనం చూస్తున్నాము ఆయన చివరి దశ అపవిత్రంగా జీవించడం వ్యభిచారంలో జీవించడం అసహ్యమైన కార్యములు చేయడం దాని తర్వాత బంగారంతోనూ రత్నములతోనూ ముత్యులతోనూ అలంకరింపబడవడం అంటే ఏంటంటే ఇవే వాటికి వాటిని విధానాలుగా చేసుకుంది అని అర్థం అన్నట్టు అందుకే యషా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం చూడండి యషా గ్రంథము ప్రతి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం నుంచి యశా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూస్తాం కానీ యహోవా ఈ మాట సెలివిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తము వలే ఎర్రనివైనను అవి హిమం తెల్లబడను కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చి వలె తెల్లనివవును కాబట్టి మొదటి స్థితి ఏ రీతి చివరి స్థితి ఏ రీతిగా ఉంది స్త్రీ ఈమె పాపములు రక్తవర్ణమైనవి పర్పుల్ కూడా ఇంకెక్కడో ఈ వాక్యం నా జ్ఞాపనంకి వస్తలేమో నన్ను ఆసుకున్నా కానీ ఇక్కడ అంటే పరిశుద్ధత నుంచి అపరిశుద్ధమైన జీవితాలను జీవించడం అన్నట్టు బయటికేమో తండ్రిని ఆరాధిస్తుంది ఏసు ప్రభు నామన చెప్పుకోవడానికి తండ్రి అంటే పర్పుల్ లేక ధూమ్ర రంగ రంగుకి సాదృశ్యం ఎరుపు మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి ఏసుక్రీస్తు నామంన తండ్రిని ఆరాధిస్తుంది అనుకుంటున్నది కానీ దాని జీవితం ఏ రీతిగా ఉంది స్త్రీ జీవితము బబులుని యొక్క మహావేశ అన్న ఈ యొక్క అంశము ఆమె భంగారు రత్నములు మృత్యములతో అలంకరింపబడింది అంటే లోకాతీతంగా జీవిస్తా ఉంది అన్న విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది అయితే పంతొమ్మిదో వర్షంలో దేవుడు ఒక విషయం జ్ఞాపం చేస్తుంది చూడండి ఈ శ్రీత మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు అదే హెచ్చరిక మీరు సమ్మతించి మీరు నాతో సమ్మతించి అంటే నా వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా జీవిస్తే మీరు భూమి యొక్క మంచి పదార్థంలను అనుభవితురు ఇరవై వచ్చినా చూడండి ఒకవేళ మీరు సమ్మతింపక తిరుగుబడిన నిశ్చయంగా మీరు కడ్గము పాలగుదురు యహో ఈనాగులనే సెలవిచ్చి ఉన్నాడు ఇరవై ఒకటో వర్షాలు చూస్తే ఈ స్త్రీ ఎట్లా తయారైంది చూడండి అయ్యో నమ్మకమైన నగరము వేష అంటే ఒకప్పుడు దేవుడు ఈ సంఘాన్ని నమ్మిండు పరిశుద్ధంగా జీవించింది అంటని ఆరాధిస్తుంది వేసక్రీస్తు నామంన కానీ చివరికి వచ్చేప్పటికీ అది వేషగా తయారైంది అపవిత్రమైన జీవితము అసహ్యమైన జీవితము అది ఎట్లా తయారైంది మనము పోయిన అట్టుపోయిన వారం చూసినాం పద్దెనిమిది అధ్యాయంకి వచ్చేటప్పటికి అది ఎంత కఠినంగా అంటే చివరికి ఎట్లా తయారవుతుందనండి నమ్మకమైన నగరం ఉండే ఒకప్పుడు కానీ ఇప్పుడు అది వేషి అది అన్యాయంతో నిండేను నీతి దానిలో నివసించేను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు ఒకప్పుడు నీతి ఉండే ఒకప్పుడు నీతి ఉండే ఒకప్పుడు న్యాయం ఉండే ఒకప్పుడు పరిశుద్ధత ఉండే ఇప్పుడు వ్యభిచారం ఇప్పుడు అన్యాయం అయిపోయింది నీతి లేదు ఇప్పుడు దాంట్లో దాంట్లో ఇప్పుడు నరహంతకులున్నారు తర్వాత ఎట్లు చాలా చూడండి నీ వెండి మస్ట్ అయ్యను నీ ద్రాష్ట్రరసము నేనుతో కలిసి చెడిపోయను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాళ్ల వ్యాజ్యము విచారించరు కావున ప్రభువును ఇస్రాయేల్ యొక్క సైన్యములకు అధిపతి అవి యహోవ ఇలాగన ఆహా నా శత్రువును గూర్చి నేను ఇక్కను ఆయాసడను నా విడుదల మీద నేను పగ తీర్చుకుందును ఇది బహు భయంకరమైన వాక్యం ఇది అంటే నమ్మకం నమ్మకమైన నగరము నాకు శత్రు అయిపోయింది అంటున్నాడు నా కొరకు జీవించాల్సిన ఆ యొక్క సంఘము నాకు విరోధంగా తయారైంది కాబట్టి నేను నా పగ తీర్చుకుంటాను తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అన్న వాక్యం మనం చూసినాం రాసిన పత్రికలో కాబట్టి ఆ సమయం ఆసనం అయిపోయింది అన్నాం కానీ తెలుసు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు ఇప్పుడు అది పరిపక్వం చెందుతుంది పైబుల్ అంతట్లో మనం ఒకటి సత్యాన్ని గ్రహించవచ్చ పుస్తకా పుస్తకాలలో ముఖ్యంగా బూరల్ల తీర్పులు తీసినప్పుడు ఆ ఏడు బూరలు కదా మొదటి బూర దాంట్లో ఏమేమి తెగుళ్ళు చెప్పబడ్డాయో అవన్నీ అనుసరించడం అవన్నీ జరుగుతూ ఉండడం అయితే అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అవి కంటిన్యూ అయినప్పుడు కంటిన్యూ అవి ఆగవవి అవి ముందుకు పోతూనే ఉంటే రెండవ బూర ఆరంభమవుతుంది రెండవ బూరలో జరుగుతున్న తీర్పులు అవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది మూడవ బూర అవుతుంది మూడవది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏడు బూరలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అంటే మొదటి బూర జరుగుతూనే ఉంటుంది రెండవది ఆరంభమై కంటిన్యూ అవుతూ ఉంటుంది మూడవది ఆరంభమై కంటిన్యూ అవుతుంటుంది అట్లా ఏడవ బూర వరకు అవన్నీ తిరిగి నడుస్తూనే ఉంటాయి ఒక సైకిల్ లాగా ఇది మనం చూసినాము కొడితులు రాసిన మొదటి పత్రిక పదో ఉదయంలు కూడా వారికి జరిగిన అన్ని దృష్టాంతములుగా మీ యుగంత ముందు మీకు బుద్ధి కలయబడ్డాయి ఎందుకు చెప్పండి పౌలు అవి తిరిగి తిరిగి నెరవేరుతుంటే క్లాంఫోన్ రికార్డు లాగా ప్రతి ప్రవచనం అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎందుకంటే వారికి ఒక న్యాయం న్యాయం కాదు షరీతిగా ఇష్ట్రాల పిల్లలు మనం అంతరంగం అందు ఇష్ట్రాలుగా మార్చబడ్డాములు రాష్ట్ర పత్రిక రెండో కాబట్టి వారికి అవన్నీ జరిగినాయి ప్రకృతి సహజంగా మనకి ఇప్పుడు ఆత్మంగా ఆత్మలో ఇవన్నీ నెరవేరుతున్నాయి అన్నట్టు కాబట్టి ఈరోజు ప్రభువు దాని మీద పగ తీర్చుకుంటా అంటున్నాడు ప్రకటన గ్రంథం పద్దెనిమిది అదే దానికి సంబంధించింది అంటే ఎప్పుడు ఆరంభమైంది ఆయన తీర్ తీర్మానము అది పరిపక్వం చెందే దశము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ నేను కొన్ని కాలం కింద చెప్పిన ఎవరు వినలేదు కనీసం మీరు చూడండి బాహటంగా ప్రపంచం అంతా స్టార్ట్ అయిపోయింది అలాగే టూ ఇయర్స్ అండ్ ఇంకొచ్చేటప్పటికీ బహు మేంక ఉంటుంది అందుకే నాకు బయలుపరచబడ్డ నేను చెప్తున్నాను నేను ఏదో గొప్ప ఏదొప్పగా దర్శనాలు చేసి చెప్పిన నేను కాదు నా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు గాఢం ఇద్ర కలిగినప్పుడు నాకు చెప్తున్న ఈ విషయాలన్నీ తర్వాత నేను కాన్షియస్గా వాటి జాగ్రత్తగా ధ్యానించిన ఏంటంటే ట్వంటీ డిసెంబర్ వరకు ట్వంటీ సిక్స్ అంటే ఇప్పుడు మనము ట్వంటీ ఫోర్ రెండు అవుతుంది ట్వంటీ ఫైవ్ స్టార్ట్ కాబోతుంది ఇతరులలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ రెండు బహు భయంకరమైన సంవత్సరాలు నీ నా జీవితాలలో కానీ మనకి ఏమి కలగదని మనకు తెలుసు ఎందుకు తెలుసా లక్ష మందికి రెక్కలు ఇచ్చింది దేవుడి దగ్గరికి వాడు నేను ముట్టాడు అని మగ వెంట వాడు పరిగెత్తతాడు అని నేను మీకు చూపించిన పన్నో అధ్యాయంలో కాబట్టి ఈ పని ఈ నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ టూ ఇయర్స్ లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూస్తారు అవి నెరవేరకపోతే నేను మళ్ళీ మీ దగ్గరికి రానే రాను ఈబీపీ అనేది ఉండనే ఉండదు ట్వంటీ సెవెన్త్ నుంచే ట్వంటీ సెవెన్త్ జాన్ నుంచే మనము సేవ చేయబోతున్నాము మన సేవ పరిచయలో ఈ స్వస్థతలు జస్ట్ చిన్నపిల్ల పన్నపిల్లల ఆటలు లాగుంటాయి ట్వంటీ సెవెన్ నుంచి మన పరిచయలో విశేషమైన గంభీరమైన అద్భుత కరలు మనం చూడబోతున్నాం ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు కానీ మనం ఇంకా ఎవరం ప్రిపేర్ కాలేదని చెప్పి అందుకే మనం మన మధ్యలో ప్రవచనాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్త విన్నప్పుడు మీరు ఇంకా నాకు దూరంగానే ఉన్నారు మీరు నేను చెప్పినట్లు ఏమి చేస్తలేరు నా మాటలు మీరు ఏమి గైకుంటలేరు అని ఎన్ని స్వర ఎన్నిసార్లు మనం విన్నాం దేవుని దేవుడిని స్వరాన్ని ఇద్దరు ముగ్గురు సాక్షరత దేవుడు తన తన వాగ్దానాన్ని స్థిరపరుస్తుంటాడు మన గ్రూప్ మనం చూసినాం అట్లీస్ట్ ఇద్దరు ద్వారా బయలుపరచబడుతుంటాయి ఆ ప్రవచనాలు కానీ మనుషులు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ఒక గొప్ప ఫోర్స్ ఒక గొప్ప శక్తిగా దేవుడు ఈ గ్రూప్ ని తేగాలనుకుంటున్నప్పుడు అంతా చల్లబడిపోతున్నారు నిర్లక్ష్యంగా అయిపోతున్నారు లోకాతీత్యంగా జీవిస్తున్నారు ప్రార్థనా పరంగా ఉండలేకపోతున్నారు కానీ ఈ టూ ఇయర్స్ లో మటుకు కష్టమే కాపాడుకోవడం ప్రార్థనలు ఎవడుంటాడో నేను అది చెప్పిన లాక్డౌన్ టైం ముందు లాక్డౌన్ ఆరంభమైనట్టు కూడా నేను చూపించిన దానికంటే ముందు కూడా నేను చూపించిన అక్టోబర్ ఫిఫ్టీన్ టూ లో ఈ వైరస్ విజృంభించబోతుందని పిట్టలు రాలినట్లు రాలిపోతారు పక్షులు రాలిపోయినట్టు రాలిపోతారు మంచి రికార్డింగ్స్ లో మీరు చూస్తారు అది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది మరీ భయంకరమైనది దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం ప్రార్థనలు లేనివాడు ఎవడు సర్వైవ్ కాడు గొప్ప గొప్ప దైవజన్యాన్ని లాస్ట్ వేవ్ తీసుకొని పోయింది గొప్ప గొప్ప సేవకులు నాకు తెలిసిన సేవకులే చాలా మంది పోయినారు బు బాధాకరంగా ఉంటుంది కదా ఉన్న ఇన్ఫెక్ట్ అయింది బయట ఉన్న ఇన్ఫెక్ట్ తర్వాత ఇన్ఫ్లెట్ అయిన వాడిని ఎట్లా బయటకు తీసుకురావాలన్న దేవుడు సున్నాసంగా అని మనకు చూపించిన ఆలోచన లైట్ కాదు మనం పాటించినాం ఎంతో మందికి ఎంతోమంది బయటకు వచ్చారు ఐసీయులో నుంచి ఏబిపీఎం మీద ఉన్నది ఆ గ్రేస్ నాకు తెలుసు అందుకే నేను కాంప్రమైజ్ కాను ఈ గ్రేస్ ఇంకా సమృద్ధిగా మన మీద ఉండాలా అంటే మటుకు మనం ఇది కంటిన్యూ చేసుకుంటూ పోవాలా ప్రార్థన జీవితం ఇంకా కొత్త పరిచయం చేయండి ఎందుకంటే ఈ కృపలో ఈ కేబీపీఎం కృపలో వచ్చిన వాడు ఎవడు సావాడు అని నేను చెప్పిన ఎవడు ఏ రోగంతో సఫర్ కావడు ఎవడు హాస్పిటల్స్ పోడు ఎవడు ఏ మందులు తీసుకోడు అన్నారు మంత్ నేను అదే చెప్తున్నా సవాళ్ళు మంత్ బిగినింగ్ లో ఎంతమంది లాస్ట్ మంత్ హాస్పిటల్స్ పోయినట్టు ఎవరు చేయిస్తున్నారు ఎందుకు అంతకుముందు మంత్ మంత్ కూడా చెప్పిన నేను ఈ మంత్ ఎవరు హాస్పిటల్స్ పోవడానికి వీల్లేదు ఎవరు అనారోగ్య పాల్గొనడానికి వీలు ఇది జనవరి నుంచి నేను చెప్తున్నాను ఇంకా ఎవరు పోలి ఎవరు చావలే ఎందుకంటే నాకు తెలుసు ఈ క్రియస్ని నేను రుచి చూసిన ఈ కృపని నేను రుచి చూసిన దీంట్లో నుంచి నేను పోను నా పరిచయం ఎక్కడ నుండి వచ్చే తర్వాత అని నేను మటుకు ఈ క్రియస్ నుంచి ఈ బోధల నుంచి నేను బయటికి రాను ఎందుకంటే నాకు తెలుసు ఈ బోధ ఎక్కడ లేదు మన కొరకు స్పెషల్గా మనకు ప్రేమించి ఇచ్చినాడు కాబట్టి వీటిని గ్రహించి మనం దీన్ని స్వీకరించినము దీని ద్వారా ఆయన ఆయన కూడా ఆమోదిస్తున్నాడు వీటిని వెంట సూచక్రియలు జరుగుతున్నాయి చెప్పిన అన్ని ప్రవచనాలు మన గ్రూప్ లో నెరవేరినవి కాబట్టి కాంప్రమైజ్ కాకుండా మనము ముందుకు పోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినం అట్లనే మనం వారం నుంచి ఈ స్త్రీ వేసుకున్న ఆ యొక్క ధరించిన వస్తువులకు సంబంధించింది అదే రీతిగా తను చూడనిసరి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో నాలుగవ వస్త్రంలో ఆ స్త్రీ ధూమల రక్త వర్ణం గల బంగారంతోనూ రత్నంలతోనూ నృత్యములతోనూ అలంకరింపబడినది కాబట్టి ఇక్కడికి ఇక్కడికి మనం చూపించి ఇది మతపరమైన జీవితంలో క్రైస్తవ జీవితంలో జరిగే పండుగలకు సంబంధించింది ముఖ్యంగా క్రిస్మస్ పండుగకు సంబంధించిన బోధ నేను మీ వరకు చూపించినదని దాన్ని మనం కొంత మటుకు ముందుకు తీసుకెళ్గలిగినాము టైం సరిపోలేదు అయితే ఈరోజు వాటిని మరి కొంత ముందుకు మనం తీసుకెళ్తూ ఉంటాం చూడండి మనం తీర్మానించుకోవాలి కాంప్రమైజ్ కాకుండా క్రిస్మస్ పండుగ అనేది అది విశ్వాసులకు సంబంధించిన పండుగ కానే కాదు అని నేను నిందిస రుజుపరిచిన అదనే కాదు ఎన్నో పండుగలు ఇంకా ముఖ్యంగా పాత కాలపు పండుగలు ఏడు పండుగలు ఆ ఏడు పండుగలు ఏసుప్రభు నీడల వంటివి అని కూడా నేను రుజుపరిచిన తర్వాత అవన్నీ నెరవేరినాయి ఆ పండుగలు ఎక్కడ నెరవేరినాయి ఏసుప్రభు జీవితంలో నెరవేరినాయి అనే లాంగ్ రికార్డింగ్స్ ఉంటాయి ఆ నెలలో అసలు మనం రికార్డింగ్ చేయలేదు సార్ లాంగ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ప్రకటించిన బోధలు అవన్నీ ప్రతి పండుగ యేసు ప్రభు జీవితాన్ని సూచిస్తుంటుంది రూపమైన రీతిగా చెప్పాలంటే ఒక పండుగ ఆయన పుట్టుకను సూచిస్తుంది మరి ఒక ఆయన మరణాన్ని సూచిస్తుంది మరి ఒక ఆయన భూస్థాపన పునరుద్ధరణ సూచిస్తుంది మరి ఒక ఆయన తిరిగి పరిశుద్ధాత్మ రూపకంగా ఈ లోకంలోకి రావడం సూచిస్తుంది చివరి పండుగ ఆయన ఈ లోకంలోకి రెండో రకడకు సంబంధించిన నిజాన్ని సూచిస్తుంది ఆ చివరి పండుగ తర్వాత పర్ణశాలల పండుగ అంటాం దాన్ని ఆ పర్ణశాలల పండుగలో శాశ్వత కాలము మనము ప్రభుత్వం పాటు సదాకాలం దిగించబోతున్నామని పాట పాడతాం ఆయనతో పాటు మనము శాశ్వత కాలము ఉండబోతున్నాం అదే పర్ణశాలల పండుగకు సంబంధించింది ఫస్కా పండుగ ఆయన మరణానికి సంబంధించింది పిల్లల పండుగ సరే ఇవన్నీ నేను ఇప్పుడు అంత డీటెయిల్గా పోనీ ఎందుకంటే ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ క్రితం రికార్డింగ్స్ అవి ఇంతమంది విన్నారో మన గు నాకు తెలియదు కానీ అవకాశం ఉంటే నేను తిరిగి వాటిని రికార్డ్ చేస్తే ఎందుకంటే రికార్డ్ చేయబడలేదు ఆ రోజునలో ఒకవేళ అవకాశం ఉంటే దేవుని చిత్తం ఆయన నడిపిస్తే మటుకు ఏదో ఒక రోజు నేను డీటెయిల్డ్గా అన్ని పండగలు ఏ సుప్రభులు నెరవేరినాయి అని చూపిస్తాను అయితే ఒకరోజు నేను ఆన్లైన్ బ్రాదర్ భక్త అంకుల్ వాక్యాలు వెతుకుతున్నా వెతుకుతుంటే నాకు ఒక వాక్యం దొరికింది అది కూడా రీసెంట్లీ ఒక వన్ 6 మంత్స్ సెవెన్ మంత్స్కి వెళ్తాం జరిగిన స్టోరీ అయినా ఆయన వాక్యం ఒకటి నేను చేస్తున్నా సరే ఆయనది ఇంగ్లీష్ ఉంటుంది తర్జుమా చేస్తుంటాడు తెలుగులకి అయితే ఆయన ఫెస్టివల్ సెవెన్ అది ఫెస్టివల్స్ సెవెన్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇస్రాయల్ అని ఆయన రికార్డింగ్ ఉందోటి నేను అది విన్నా ఆయన ఆ పండుగలు ఇస్రాయల్ ప్రజలకి వర్తిస్తాయని చెప్పించిండు కానీ ప్రభు మనకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండి ఆ పండుగలు మన ప్రభుని సూచిస్తాయని చెప్పించి కానీ ఇంకొక లెవెల్లో నేను ఆ రికార్డింగ్స్ సరే రికార్డింగ్స్ లేవు ఇంకొక లెవెల్లో ఆ ప్రతి పండుగ విశ్వాసకి సూచన అని నేను చూపించిన రికార్డింగ్స్ లేవులే సరే రికార్డింగ్స్ లేవు కరెక్టే కాబట్టి నేను ఎప్పుడన్నా ప్రభు యొక్క చిత్తమైతే వాటిని తిరిగి ఏ రీతిగా మన ప్రభుకి ఆ ప్రతి పండగ నీడ వంటిదో అని రుజుపరుస్తా అదే రీతిగా నీకు నాకు అవి ఎట్లా రుజువు అని మనం రుజుపరుస్తా అవి కేవలం నీడలు కాబట్టి నిజస్వరూపాన్ని వెంబడించుతాం మనం కాబట్టి నీడలు వెంబడించాం ప్రతి పండగ నీడ వంటిదే కాబట్టి ఫోర్ షాడోస్ ఆఫ్ ఇన్స్టు కామన్ ఉంది కాబట్టి అవి పండగలు నియామక దినాములు సబాత్తులు ఇవి రాబో వాటి చాయనే కానీ క్రీస్తులో ఉంది అంటాడు పావు కలిసి రాసిన పత్రికలు కాబట్టి నిజస్వరూపమైన క్రీస్తుని వెంబడించేవాడు నీడని వెంబడించాడు ఒక విప్తిలో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది కానీ వాడి నీడకి ప్రాధాన్యత ఇస్తే వ్యక్తిని అమర్యాద చేసినట్లు కదా ఈరోజు చర్చ చేస్తుంది అదే ప్రతి నీడని వెంబడిస్తూ నిజమైన నిజస్వరూపాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది అందుకు ఏసు నిండు మనసుతో ప్రేమించలేని సిద్ధం ఉంది ఈరోజు క్రైస్తవత్వం ఎందుకు వ్యభిచర అంటే ఏంది తన భర్తని తృణీకరించడమే కదా ఈ లోకపు దేవతలని ఈ లోకాన్ని ప్రేమించడము వ్యభిచరంతో పోల్చబడుతుంది బైబిల్లో కాబట్టి పోవరం నేను మీకు చూపించిన ఈ యొక్క ప్రవచనము క్రిస్మస్ ట్రీకి సంబంధించిన ప్రవచనం ఏడు వందల నలభై మన ప్రభు పూర్వం క్రీస్తు పూర్వం అయితే ఎహెచ్కల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని పోయిన వారం చూపించి నేను ఇప్పుడు చూడండి ఏహెచ్కేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఏహెచ్కేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆయన ఈ మనుషులు ఎంత పాపంలో జీవిస్తున్నారు ప్రకృతి సహజమైన ఇస్రాయల్ ప్రజలు అని చూపిస్తున్నాడు అక్కడ ముఖ్యంగా ఏంటి మందిరంలోనికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు మందిరంలో ఏహెచ్కల్ ఆత్మ ప్రవేశించింది అక్కడ ఇస్రాయల్ ప్రజలు ముఖ్యంగా వారి అధిక ప్రధా పూర్వీ గోత్రికులు లీడర్స్ ఎటువంటి భయంకరమైన పాపంలో చేస్తున్నారు అని చూపించుడు ఉత్తర దిక్కునా దక్షిణ దిక్కున అని కదా ఏమైనా పోయిన ఒకటి చేతిలో దూపార్తూ పట్టుకున్నాడు పెద్దలు డెబ్బై మంది అంటే సన్ హరీద్ని అంటారు ఇంగ్లీష్ బైబిల్లో డెబ్బై అంటే సన్ హరీద్ అంటే అది ఒక కమిటీ అన్నట్టు ఒక డెబ్బై మంది కమిటీని సన్ హరీద్ అయితే మన ప్రభు టైంలో కూడా వాళ్ళు సెకండ్ టైంలో కూడా వాళ్ళు కలుసుకున్నారంటే కలవలే ఎందుకంటే మంది కలిసి కానీ తీర్మానించుకోవద్దు కానీ మన ప్రభుని పట్టుకున్నప్పుడు వాళ్ళు చట్టరీ వ్యతిరేకంగా ఆయనను పట్టుకున్నట్లు నేను రుజుపరిచిన ఒకసారి వాక్యంలో యాక్చువల్ గా ఆయన రాత్రి రాత్రి అంటే ఆయన మధ్యరాత్రిలో పట్టుకొని పోయినారు అది చట్ట విరుద్ధం తర్వాత డెబ్బై మంది పెద్దల ముందు ఆయనని ఆయనని ప్రశ్నించాలా తీర్పు తీర్చాలా కానీ డెబ్బై మంది ముందు చేయలేదు వాళ్ళు అదొక సెకండ్ టప్ తప్పు చేశారు వాళ్ళని చూపించే ఇవన్నీ మన ప్రభు మరణానికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు అక్కడ మనం చూపిస్తాం పాలిటిక్స్ ఆఫ్ క్రూసి ఫిక్షన్ అనే ఒక రికార్డింగ్ ఉంటుంది మనది ఆ పాలిటిక్స్ నేను చూపించిన ముఖ్యంగా జకర్యాకి రావాల్సిన యాజకత్వాన్ని ఎవరు కొటేషన్ కయప జకరియాకి రావాల్సిన ప్రధాన యాజకత్వాన్ని కయప పాలిటిక్స్ల కొటేషన్ అని చూపిస్తుంది కాబట్టి జకరియా నుంచి బాప్తిజం ఇచ్చే య్యూహానికి రావాలి వీళ్ళంతా లేవి జకరియా నుంచి బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ దగ్గరికి రావాలా కానీ బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని చనిపోవడం మనం చూస్తాం కాబట్టి జక్కరియా నుంచి జకరికి రావాల్సిన ఆ యాజకత్వాన్ని ఈయన కొట్టేసుకుంటూ ద్వారా దాని మొత్తం దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు చేయడము అన్ని వాళ్ళ వ్యక్తిగత గుర్తింపుల కొరకు మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా పిలాతి దగ్గర పోయి పిలాతుని ఏమంటాం మనం చూస్తూ ఉంటాం నువ్వు కైసరుకి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు అని ఆయన భయపెట్టడం మనం చూస్తాం అన్ని పాలిటిక్స్ ఇది యాక్చువల్గా సరే మనకి పాలిటిక్స్ అవసరం మనం కావాల్సింది ఆత్మీయమైన విషయాన్ని ప్రభుని ఎట్లా మనం సంపూర్ణంగా ప్రేమించాలా నిండు మనసుతో ప్రేమించాలా సగం సత్యం సగం అబద్ధం కాకుండా యథార్థతో ప్రేమించడం నేర్చుకోవాలా ప్రభు నాకు నా జీవితంలో ఎప్పుడు దూరం చేయకు ప్రభు అని నేను నిండు మనసు మేము నేను కూడా విరిగి నలిగిన హృదయంతోనే ఉండాలా మీరు పొందిన గాయాలు నేను పొందాలా మీ కొడ దెబ్బల రుచిని నేను మిమ్మల్ని బుద్ధి నడవాళ్ళు నన్ను కూడా ఆ బుద్ధినట్లు ఆ అనుభవం నాకు రావాలా ముళ్ళ కిరీటం మీరు పెట్టుకొని వేదన అనుభవించాలి నేను కూడా ఆ వేదన అనుభవించాలి పక్కన బల్యం పొడిచినప్పుడు ఆ నీరు రక్తం కనడం నా జీవితం కూడా అట్లనే ఉండాల నేను పూర్తిని ప్రభుని ప్రేమించలేను సుఖానుభవాన్ని ఆశ్రయిస్తే నువ్వు ఏసావు అవుతు అక్క శ్రమలుగుండా పోయిండు శ్రవణ కాలంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి లాభాన్ని దగ్గర పోవాల్సి అక్కడ ఎంత ప్రయాసపడినా మీకు తెలుస్తుంది ఎంత కష్టపడి పనిచేసిండు వివరంగా మనం చూస్తాం కదా కాబట్టి సుఖాన్ని ఆశ్రయిస్తే మటుకు నువ్వు ఎట్టి ప్రభుని ప్రేమించలేవు కాబట్టి మనం అంతా శ్రమలుగుండా పోవాల్సిందే నాకు ఎందుకు ప్రభు శ్రమ అనడానికి వీల్లేదు మనల్ని తరబీదు చేస్తూ ఆత్మీయ దశలో ఇంకొక నెక్స్ట్ లెవెల్ ర్యాంక్కి తీసుకెళ్తుంటాం ప్రమోషన్స్ అంటాం మనం కాబట్టి ఆత్మీయ జీవితంలో నీకు ప్రమోషన్స్ కావాలంటే మటుకు నువ్వు ప్రతి పరీక్ష పాస్ కావాలా లేదా నేను టెన్త్ వరకే మిగిలిపోతాను ఇంటర్మీడియట్ వరకే మిగిలిపోతా అంటే వినిపించను నిర్లక్ష్యమైన జీవితం అన్నట్టు నువ్వు హైయర్ లెవెల్స్ పోవ్వాలంతే టాప్ పొజిషన్స్కి ఎదగాల ఆత్మీయ ర్యాంక్స్ లో లేకపోతే ఆత్మీయ ప్రపంచంలో ఉన్న దురాత్మలు నీ మాట ఎప్పుడు వినవు నీ మాట వింటది క్యాన్సర్ రోగం అది దయ్యం కదా అదొక స్పిరిట్ కదా డయాబెటీస్ అదొక స్పిరిట్ నీ మాట వింటది అది హార్ట్ ప్రాబ్లం అదొక అదొక స్పిరిట్ అది లివర్ ప్రాబ్లం అదొక స్పిరిట్ కిడ్నీ ప్రాబ్లం అదొక స్పిరిట్ అవి మాటలు వింటాయా అవి నీ మాటలు వినాలంటే వాటి కంటే నువ్వు హయ్యర్ లెవెల్లో ఉండాలా అవన్నీ ఆ యొక్క ప్రపంచానికి వెళ్ళి ఇక్కడ వచ్చి నేను చూపించిన ఎప్పుడైతే మన ప్రభు శిల్లం మీద తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నప్పుడు మన పాపంలో ఆయన మీద పడ్డాయి నిశ్చంగా మన రోగంలను వహించను సహించనుంది అక్కడ మన రోగంలను భరించననుంది కాబట్టి శరీరం దాల్చి తండ్రి మన ప్రభు అవన్నిటి భరించాల్సి వచ్చింది ఇవన్నీ ఎవరి విష్ణుని ఆత్మలు అవన్నీ ఆయన అనుచరులు ఆయన మీద పడ్డాయి ఆ శరీరంలో ఆరితిగా ఆయన శ్రమలుగుండయి మనందరినీ రక్షణ అనిపించింది కానీ రక్షణకు బట్ట మనము ఎట్లా చేస్తున్నాం ఎట్లా జీవిస్తున్నాం ఈ హెచ్కల్ గ్రంథంలో చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయంలో మందిరంలోనే పాపం చేస్తున్నారు అయితే పద్నాలుగో వచ్చంలో మనం పోయిన వారని చూపించిన మీకు యహో మందిరపు ఉత్తర ద్వారము దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతని కూర్చి ఏడ్చుట తిని అయితే మీకు నేను చూపించిన తమ్మూజు దేవతకు సంబంధించిన చరిత్ర క్లుప్తంగా నేను అంత డీటెయిల్ గా చూపించింది ఎందుకంటే మనకు అంత టైం ఉండదు ఆన్లైన్ అయితే ఈ తమ్మూసు దేవత తన కుమారుణ్ణి పోగొట్టుకుంది ఒకటే కుమారుడు ఉంటాడు వాడికి ఆయనకి ఆ కుమారుడు చనిపోవడం వలన ఆ కుమారుడు చనిపోతాడు వాడు ఒక హంటర్ ఉంటాడు వాడు అడులో పోయి జంతువులని హంటింగ్ చేస్తుంటే ఒక ఎలుగు వచ్చి వాడిని చీల్ దాంతో చనిపోతాడు వాడు చనిపోయినప్పుడు ఈ దేవత ఏడుస్తామంటే ఈ స్త్రీలందరూ వచ్చి ఆమెని ఉదారుస్తున్నారు అన్నట్టు ఎట్లా ఓదార్స్తున్నారు అంటే నీ కుమారుడు చనిపోలేదు నీ కుమారుడు ఇదిగో బ్రతికుండు అని అడవిలోని ఒక చెట్టుని నరికి తీసుకొచ్చి దాన్ని నాటి దానిని బంగారంతోనూ వెండితోనూ ముత్యములతోనూ అలంకరించి అది ఇప్పుడు నేను మీరు చూడండి గొత్తగా టైం ఎక్కువ తీసుకో నేను మీరు మేము గ్రంథంలోకి వెళ్ళిపోతున్నాం దానికి నేను చూపిస్తున్నాను మీకు ఏంటంటే పోయిన వరం మీరు మరీ బహుంగా నన్ను నాకు కోపం పుట్టించి తెరి అని ఆయన ఎక్కడ చూపిస్తున్నాడు ఏసుల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో చూడండి అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుతుడా నీవు చూచితివే వాళ్ళు ఎటువంటి భయంకరమైన పాపం జీవితం జీవిస్తున్నారు సంచర్చలోనే నీవు చూచితివే యూదా ఇక్కడ ఇట్టి హేయకృత్యం జరిగించట చాలదా వాళ్ళ దేశంలో బలాత్కారంతో నింపుచ్చు నాకు కోపం టిచ్చుదరు మూడు దశాలు చూడండి ఒకటేమో చర్చి లోపల అసహ్యమైన పనులు చేస్తా ఉన్నారు తర్వాత దేశంలో బలత్కరంతో నింపడం అంటే కరప్షన్ అని బలత్కరం కరప్షన్ అన్నట్టు రోచుకోవడం అన్నట్టు మనుషులని దాని తర్వాత ఇవన్నీ కాగా చివరికి ఒకటి ఏమంటుందంటే తీగే ముక్కున్నకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు మొదటి రెండు కోపము వస్తున్నాయి కానీ మూడవది మరీ ఎక్కువ కోపం నిరచగొడుతుంది ఏదది ఆకు మన చెట్టు తీగని దాని వాసన పీలుస్తున్నారు వీళ్ళు మీరు అనొచ్చు ఇది ఏంది బ్రదర్ ఈ చెట్టు కొమ్మ తీగని ముక్కు పెట్టుకుంటే ఆయనకి ఎందుకు కోపం రావాలి బ్రదర్ మనలో కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటి వరకు ఇది ఏం చెట్టుకు సంబంధించింది మీరు ఈ కూరగాయలు వాసన చూస్తారా లేదా వాటిని ఆకుకూరలు మంచిగా ఉన్నాయా లేవా ఫ్రెష్గా అంటే ముక్కు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఫ్రెష్నెస్ కి సంబంధించింది ఇది అట్లనే క్రిస్మస్ ట్రీని తెస్తే అప్పుడు ఇది ఫ్రెష్ ఉందా లేదా అని వాసం చూస్తారంట ముఖ్యంగా దీన్ని రెండు రకాల చెట్లు క్రిస్మస్ ట్రీ లాగా వాడతారు ఒకటేమో పైన్ ట్రీ అంటాము మనకి ఇక్కడ హైదరాబాద్ లో కనిపించవు అవి పైన్ ట్రీస్ అవి మన ఇక్కడ కనిపిస్తే బా కున్నూరు లేక మన బృందావన్ గార్డెన్స్ బెంగళూరు అటు కర్ణాటక అటు దిగిపోతే పైన్ ట్రీస్ ఎక్కువ కనిపిస్తాయి అదొకటి తర్వాత ఇంకొకటి పామ్ ట్రీ లేక పాటి చెట్లను కూడా వాళ్ళు క్రిస్మస్ ట్రీ లాగా ఆ రోజులలో పామ్ ట్రీస్ ను రకరకాల చెట్లు క్రిస్మస్ ట్రీ చెట్ల పెట్టుకుంటారు అయితే ఇవి ఫ్రెష్గా అంటే వాటిని వాసం చేస్తారు అన్నట్టు షాప్స్లలో ఎన్ టైమ్స్ లో ఇట్లా చేసి అంటే ఆ రోజుల వాళ్ళు అట్లా చేసిరన్నట్టు చావలేదిగో ఇంకా బ్రతికి ఉండడం అని చెప్పడానికి కోరుకున్నట్టు కాబట్టి ఆ కోపానికి దేవుడు ఎట్లా స్పందిస్తాడండి కాబట్టి కటాక్షం లేకయో నేను ఎట్టి పర్స కటాక్షం చూపించాను వారిని కనికం నేను నా క్రోధం నంగు పరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును కాబట్టి ఈ క్రిస్మస్ డే అనేది ఎంత అసహ్యమైనది అనేది ఆయన ఎంతగా ఆయన కోపగి కోపానికి దారి తీస్తుంది అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు ఇప్పుడు మనము ప్రకటన ఎర్మియా గ్రంథంలోకి వెళ్ళిపోతున్నాము ఎర్మియా గ్రంథము పదవ అధ్యాయంలో ఈ చెట్టుకు సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాం ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయం ఎర్మియా గ్రంథము పదవ అధ్యాయం క్రిస్మస్ ట్రీకి సంబంధించిన బోధ ఏదైనా చట్ట ఎట్లుంది భారంటే అట్లనే ఉంది అదొక ప్రవచనం భవిష్యత్తులో ప్రపంచమంతటా మతపరమైన జీవులు క్రైస్తవులు ఈ విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటారు ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఒక విగ్రహం లేక క్రిస్మస్ ట్రీ అనేది ఒక బోధ అని కూడా ఇక్కడ రాయబడింది వాక్యం మీకు చూపిస్తే ఇస్రాలు పంపేస్తారా యహోవ మిమ్మని కూర్చి మాట వినడి విమ్య గ్రంథము పదవధ్యయము ఒకటవచనం యహోవ సెలవచ్చిన దేవనగా అన్య జనముల ఆచారంలో అభ్యసింపకూడి అయితే ఈ తమ్ముస దేవత అన్య జనులు ఆచరించే దేవత ఈ దేవతని ఔదార్చడం కొరకు వీళ్ళు క్రిస్మస్ పెట్టుకొని దానికి బంగారు వెండి ముత్యములు రకరకాల విలువల వస్తువులని చుట్టి దాన్ని అలంకరిస్తున్నారు ఈరోజు అట్లు ఆ చెట్టుని తీసుకొచ్చి నిజమైన బంగారం చుట్టారు పన్నీ బంగారు రంగు గల వెండి రంగు పన్నీలను చుట్టుతో దానికి అన్ని లైట్స్ వెలం వెలిగిస్తారు దానికి వెలక్ డెకొరేషన్ లైట్స్ అంటామాట లేక ఎల్ఈడి లైమ్స్ అంటామాట వాటి అన్నిటినీ దానికి అలంకరిస్తారు దాని తర్వాత పాత కాలం పాత ఎప్పుడో సమాచారాలు గ్రీటింగ్ కార్డ్స్ అన్ని వాటికి కడతారు కట్టి దానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ఎంతకన్నా దాన్ని ప్రేమిస్తారు నేనంటాను ఏసు ప్రేమ కంటే ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఒక గంట రెండు మూడు గంటలు పడుతుంది ఆ క్రిస్మస్ ట్రీని ఫిక్స్ చేయాలంటే కానీ ఏ రోజున్న రెండు మూడు గంటలు ఏసుప్రోస్ అనేదో సమయం గడుపురారంటే ఛాలెంజ్ అది ఛాలెంజ్ లాగా తీసుకోవాలా రోషంగా తీసుకోవాల ఒకప్పుడు నేను చేసిన వాడిని కాబట్టి నాకు తెలిసే అన్ని స్టోరీ ఆ వెల్ఫేర్ సెంటర్ ఉండేది ఆర్టీసీ క్లాస్టర్డ్స్ దగ్గర గవర్నమెంట్కి అక్కడ ఉండేది చెట్లన్నీ అయితే నేను సైకిల్ మీద కత్తి పెట్టుకొని పోయి ఆ చెట్టు కొమ్మ నరికి ఆ సైకిల్ మీద కట్టుకొని ఇంటికి తీసుకొచ్చి తొట్టిలో పెట్టి దాన్ని గోడకి రెండు మేపులేసి సుత్తుతో కొట్టి బిగసి గట్టేటోడిని కట్టి దానికి ఇట్లనే గ్రీటింగ్ కార్డ్స్ అన్ని పేపర్లు అన్ని చుట్టి దానికి సీరియల్ బల్బ్స్ ఉంటాయి ఆ సీరియల్ బల్బ్స్ పెట్టేవాడిని వినిసార్లో నాకు షాక్ కూడా కొట్టింది ఒకసారి బహు భయంకరంగా షాక్ కొట్టింది అయినా కానీ బుద్ధి రాలేదు అట్లా ఎంతో కొన్నిసార్లు అయితే దొంగగా కొందరు ఇండ్లలో చెట్లు ఉంటే వాటిని అర్కొని తీసుకొచ్చేవాడిని గోడ దీనికి అంటే చెప్పండి ఆ చెట్టుకి ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినాం ఒకప్పుడు నేను చేసినావాడిని సెవెంటీస్ లో చెప్తున్న మాట అది ఎయిటీ వరకు కూడా చేసాను ఎయిటీ వరకు చేసినా మన ఎయిటీ తర్వాత నేను ఎప్పుడు వాటి జోలిపోలేదు ఇంటి మీద స్టార్ అలంకరించడము దాని తర్వాత క్రిస్మస్ కేక్స్ కి ప్రాధాన్యత ఇవ్వడము ఇవన్నీ చేసిన మతపరమైన జీవితంలో ఈరోజు అవన్నీ నేను ఆశ్రయించుకుంటున్నా లేదస్కేప్ అయిపోతాయి ఎవరికి దొరకకుండా చాలా మళ్ళీ గ్రీటింగ్స్ పెడతారు కదా గ్రీటింగ్స్ ఎట్లా చేస్తాం వాళ్ళ అన్ని లేదు గ్రీటింగ్స్ పంపిస్తారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళని గ్రీట్ చేస్తావు అది నీకు బయలుపరచో అలా ఇప్పుడు చూడండి ఎహోవ సెలవిస్తుంది ఏమనగా అన్య జనుల ఆచరణను అభ్యసింపకడి ఆకాశం అందు అగుపడు చిహ్నములకు జనులు జనములు భయపడును అయితే వాళ్ళు ఎందుకు ఈ ఆకాశంలో ఉండే చిహ్నాలను పూజిస్తారు అంటే భయంతో అని చెప్తుంది వాక్యం నక్షత్రాలని ఎందుకు పెట్టుకుంటారు వాటికి ఎందుకు పూజిస్తారు విగ్రహ గ్రహాలను ఎందుకు పూజిస్తారంటే భయం అన్నట్టు గ్రహము ఉల్టా నా భవిష్యత్తు ఉల్టా తిరుగుతుందని భయం వాళ్ళకి అంతే కదా గ్రహాలని వాళ్ళు చదివి నీ భవిష్యత్తు ఎట్లుంటది అట్లుంటుంది అని చెప్తారు శుక్రుడు ఇట్లున్నాడు వాడు ఇట్లున్నాడు వీడు ఇట్లున్నాడు అని చెప్తారు కదా గ్రహాల గురించి వాడి పేర్లు చేసుకుని వచ్చుకోలేదు కానీ ఆ గ్రహాలు ఎటు తిరిగితే నీ భవిష్యత్ ఎట్టు కాబట్టి అవి సరైన విధానంగా తిరగాలంటే దానికి పూజ చేయాల శాంతి చేయాలనేసి డబ్బులు లాగేస్తారు అన్నట్టు నువ్వు మటుకు వాటికి భయపడకూడి అని చెప్తుంది అంటే నువ్వు వాటిని పాటించద్దు అని చెప్తుంది తర్వాత ఇటువంటి ఆచారములంట మూడవ వచ్చంలో జనముల ఆచారంలో వ్యర్థములంట ప్రతి ఆచారం వ్యర్థమే అడవిలో ఎట్లుంటుందంటే ఈ వ్యర్థమైన ఆచారం చూడండి అంటే వ్యర్థమైన బోధ వైది చెప్పాలంటే మూడవ వచ్చి ఈ వ్యర్థమైన బోధ చూడండి అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పనివాడు చేసిన పని కాబట్టి రికార్డింగ్స్లో మీరు గతంలో చూడండి ఈ పనివాడు ఎవడని నాకు డీటెయిల్ గా చూపించిన రికార్డింగ్స్ లో ఎవడు పనివాడు ఎవడు దీని నరికి ఎవడు ఎవడు బోధ ఎవడు ఈ యొక్క బోధని ఆచరాలని పాటించేవాడు సేవకుడే కదా కాబట్టి దాన్ని నరికి వచ్చేవాడు కూడా వాడే దాన్ని తీసుకొచ్చి ఏం చేసినట్ట పనివాడు అది పనివాడు గొడ్డలితో చేసిన పని తర్వాత ఇప్పుడు నాలుగవండి వెండి బంగారంల చేతను చేత పనివారు దానిని అలంకరింతురు ఎట్లయితే ఎప్పుడు కన్నా పదిహేడవ దేవలో ఈ స్త్రీ అలంకరింపబడిందో ఈ క్రిస్మస్ ట్రీ కూడా అటనే అలంకరింపబడింది అంటే ఎప్పుడైతే నువ్వు రాతిని విగ్రహాన్ని పూజిస్తావో నువ్వు కూడా రాతి హృదయమే తయారవుతుంది కఠిన హృదయంగా తయారవుతుంది ఎప్పుడైతే క్రిస్మస్ ట్రీని నువ్వు పూజిస్తావో నువ్వు క్రిస్మస్ ట్రీ లాగానే తయారైపోతావు అని చెప్తుంది వాక్యం ఇట్లా కూడా చెప్పండి నాకు తెలుసు ఎందుకు చెప్తున్నాను ఆ అష్టాసారం నేను చెప్తలేను ఆయన దేవుని యొక్క ఆత్మ ఎట్లా ఘోషిస్తుందనే చెప్తున్నారండి అది వాక్యం కాబట్టి ఇప్పుడు చూడండి అది కదలక ఉన్నట్లు మేకులు పెట్టి సుఖతో బిగగొట్టి దాన్ని నిలుపు దుర్నేం చేసినట్లయింది డిటో వాక్యం భక్తిపరంగా అవి తాటి చెట్టు వల్లే తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నీరవు వాటిని మోయవలసి వచ్చాను వాటికి భయపడకొడి అవి హాని చెయ్య నేరవు మేలు కాదు అంటే వ్యర్థము దాని నుంచి నీకు లాభం లేదు నష్టం లేదు అని చెప్తున్నాడు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా ఆరో వర్షంకి వచ్చినప్పటికీ ఆయన ఏమని చెప్తున్నాడు యహోవా నిన్ను పోలినవాడెవడు నువ్వు క్రిస్మస్ టీచర్ పోలుస్తావు ఆయనని నువ్వు మహాత్యం గలవాడవు నీ శౌర్యని బట్టి నీ నామము ఘనమైన దాయను అంటే ముఖ్యంగా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ స్త్రీ ఎట్లా అలంకరిపబడిందో ఈ చెట్టు కూడా అట్లా అలంకరింపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడడానికి చాలా బాగానే ఉంటుంది మనుషులకి దాని చుట్టూ అందరు మనుషులు కూర్చొని పాటలు పాడుతుంటారు అది క్యారల్స్ అంటాం క్యారల్స్ పాటలు పాడతారు అక్కడ వచ్చి ఈ స్త్రీలు ఏడ్చుకుంటా కూర్చొని దాని చుట్టూ ఎరజేమో అందరూ దాని చుట్టూ కూర్చొని పాటలు పాడుతున్నారు ఏడ్చినట్లే ఉండలేదు కానీ మనం ఈ సత్యం నీకు రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు మీకు చూపిస్తుంటాం రెండవ దేవు ఇరవై వచనంలో బాహ్యానికి యూదులైన వాడు యూదుడు కాడు అంతరంగమందు యూదునుగా మార్చబడ్డవాడు నిజమైన యూదుడు కాబట్టి నిజమైన యూదుడు అంటే సత్యాన్ని స్వీకరించిన వాడు నిజమైన యూదుడు యేసు ప్రభుని సొంత స్వీకరించిన వాడు చెప్తున్నాడు అతని వాక్యం అక్కడ కానీ ఏసుప్రభుని సొంత రక్షణ స్వీకరించిన వాడు నీడని ఎట్లా వెంబడిస్తాడు ఒకవేళ పండగ ఏసుప్రభు నీడ అయినంత మాత్రాన దాన్ని నువ్వు అంటే వెంబడించడం అంటే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అని మిమ్మల్ నమ్ముతాం ఏంటంటే ఏసుప్రభు పుట్ జనం గురించి సంపూర్ణంగా నమ్ముతాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని యేసయ భక్తులు తొమ్మిదో ధ్యానం చెప్పినట్లు అవును శిశువు పుట్టిండు కరెక్టే కానీ కుమారుడు కదా మనకు అలకరించబడింది ఎందుకు ఆయన పుట్టుక ఈ లోకానికి వెలు తీసుకొచ్చింది కానీ రక్షణ అనుభవంలోనికి ఎప్పుడు నేను తీసుకొచ్చింది ఆ వెలుగు ఆయన కుమారుడుగా మారినాం దేవుని కుమారుడు యేసుప్రభు దేవుడి కుమారుడుగా ఆయన కలవరుసల్లో ప్రాణం ఇచ్చినాకనే కదా ఎంతమంది ఇంకా క్రిస్మస్ పండుగ రోజునే ఓడిపోయినారు అంటే రెండు వేల సంవత్సరం క్రితం ఆయన పుట్టుకనే ఓడిపోయింది క్రైస్తవ జీవితం మనం ఆయన మరణంలోనికి పాల్గొండుతున్నాము భూస్థాపన చేయబడుతున్నాము ఆయనతో పాటు తిరిగి పొంది ఆయనతో పాటు ఆ యొక్క పరలోకంలో సింహాసనం కూర్చొని తిన్నాము అతనితో పాటు నిక్షణం చాలా మంది అంటారు అందరూ పరలోకం పోవాలి ప్రజ పర్లోకం పోవాలం అందరం నువ్వు ఆల్రెడీ పరోలోకంలో ఉన్నావు అని వాక్యం చెప్తుంది పిచ్చోడ అంటే షాక్ తింటారు కదా మనుషులు నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు అని ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిగా రెండవ దేవం పద ఆరో వర్షం మాట్లాడుతుంది పౌలంటు నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు ఆత్మలో కానీ ఒకానొక దినము ప్రకృతి సహజంగానే ఉంటావు ఎట్లా హాను ఎట్లా పోయింట్ మనం చూడకుండా పోయిండు కదా నువ్వు చూడొచ్చు అసలు చెప్తే అప్పు అబద్ధ బోధ నా సంబంధించిన వాక్యం ఎన్నో రుజువుపరచగలను నేను నువ్వు చావనే చావ అనేది చెప్పాను చెప్ప వాడిని తెలుసు అది జీవ వృక్షాన్ని తింటే నువ్వు చావవు నువ్వు తిన్నది మంచి చెడు వృక్షం కావు ఆ ఫలాలు కాబట్టి నువ్వు చచ్చిపోయినవి కానీ జీవ వృక్షాన్ని తిన్నవాడు ఎప్పటికీ చావాడు వాళ్ళకు దిగి వచ్చిన జీవాహారం ఏ స్ప్రబోయి ఆయన తిన్నవాడు ఎప్పటికీ చావాడు ఆయన రక్తంలో పాలు పొందిన వాడు ఎప్పటికీ చావాడు కాబట్టి అన్యులని అన్యజనల జన్ల ఆచారాలు అభ్యసించకూడదు ఇక్కడ ఎందుకు హెచ్చరించిందంటే మనకు తెలుసు ఆత్మీయ అన్యులు ఆత్మీయ యూతులు ప్రకృతి సహజమైన అన్యులు ప్రకృతి సహజమైన యూదులు అట్లనే ఆత్మీయ సహజమైన క్రైస్తవులు ఉన్నారు ప్రకృతి సహజమైన క్రైస్తవులు కూడా ఉన్నారు కానీ ముగించక ముందు ప్రటంగ నిర్మయ గ్రంథం పదో దేమ అవసరంలో ఇవి అన్య జనుల ఇవి వ్యర్థములు కాబట్టి వ్యర్థమైన ఆచరణను మనం పాటించొద్దు అని చెప్తున్నాడు తర్వాత అదే వచనంలో ఈ పని వాడు దాన్ని వడేలతో నరికి దాన్ని దాన్ని హస్తాలతో దాన్ని సృష్టించి దాన్ని అలంకరించి అని చెప్తున్నాడు కాబట్టి ఈ వర్క్ మ్యాన్ మనకు వర్క్ మ్యాన్ ఉంటారు కార్పెంటర్ కావచ్చు వాడు ఎలక్ట్రీషియన్ కావచ్చు యువన కావచ్చు కానీ ఆత్మీయ సిద్ధులు అర్థం చేసుకోవాల విశ్వాసి ముఖ్యంగా కుటుంబానికి యజమానుడి వాడే పెడతారు కదా ఇది యజమానులు పెడతారు యజమానులు కానీ యజమానులు పెడతారు లేకుంటే పెదొకడుకు కూడా పెడుతుంది దాన్ని పెదొకొడుకు పట్టించుకోకపోతే ఇంకొక కొడుకు వచ్చి పెడతాడు అట్లా కుటుంబం కుటుంబమే పెడతాదని చెప్తున్నారు దాని తర్వాత నాలుగో సార్లు చూసినాము దానికి కూడా వాళ్ళు వెండి బంగారంతో అలంకరించిండ్రు దాన్ని గోడకేసి మేకులు బిగ కట్టిండ్రు అది పడిపోకుండా చూడండి నీ నీ ఇంకా బ్రతికిండ్రు అనేసి ఆ స్త్రీలు దాని చుట్టూ కూర్చొని దేవతని ఓదార్స్తున్నారు ముఖ్యంగా సరే అండి అదే అధ్యాయము ఇర్మియా గ్రంథము పదవ అధ్యయము ఎనిమిదవ వచ్చినం కోసం పడుతుంది ఎనిమిదవ వచ్చినం నుంచి పది వరకు జనములు అంటే వీటిని పాటించేవాళ్ళు జనులు కేవలము పరశుప్రాయులు అవివేకులు అంటే బుద్ధి బొమ్మల పూజ వచ్చే జ్ఞానము వ్యర్థము కాబట్టి ఏసు వంటి వాడు ఎవరు లేడు అని అక్కడ రెండు ఏడవసం చెప్పబడుతుంది కానీ ఈ మనుషులు ఎట్లుండారంట వాళ్ళు పశు ఇప్పుడు మీరు చెప్పాలా మీకు అర్థమైపోతుంది జనములు పశు ఎవరు చెప్పండి పశువు భూ జంతువుల్లో బహు కుీక్తి గల పశువు చెప్పండి పశు ప్రాయలు కాబట్టి సర్ సర్ప సంతానంగా వీళ్ళు తయారవుతున్నారు సర్ప సంతా సర్పంగా సర్పాన్ని వెంబడిస్తున్నారు శనులు ఇటువంటి పా ఇటువంటి నియామకాలని పాటించే వాళ్ళు వీరు అవివేకులు అంటే బుద్ధులేని కన్యకలు బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానము వ్యర్థము కాబట్టి ఈ యొక్క బోధ ఈ యొక్క పండుగలకు సంబంధించిన ఈ విషయాలన్నీ వ్యర్థమైనవి వాటిని మనము పాటించొద్దు అని చెప్తాను తొమ్మిదో వచ్చినం రెండు వరన్నా వచనంలో ఏముంది నేనే చూద్దాను లేండి తర్శీషు నుండి రేకులుగా సాగొక్కబడిన వెండియో ఉపాసు నుండి బంగారు అది పని వాని పనియే కదా ఇప్పుడు చూడండి పోత పోయేవాడు దాన్ని చేసను నీల ధూమ్ర వర్ణము గల వస్త్రములు వాటికి ఉన్నవి నేర్ పరులకు పని వారి కదా మీరు చూస్తున్నారు ధూమ్ర వర్ణం అంటే ఈ విగ్రహాలకి ఈ చెట్టుకి ఎన్ని రకాల అలంకరణ చేస్తున్నారో చూడండి ధూమ్రం ఉంది ఇక్కడ ఆ స్త్రీ ఎట్లా వేసుకుంది ధూమ్ర వర్ణం వర్షాలు ధూమ్రము మరియు రక్తవర్ణం ఇక్కడ ఉన్నాయి ఆ వరంగులన్నీ అంటే ఇవి ఎప్పటి నుంచే ఉన్నాయి ఈ ఆత్మలు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు వశంలో మాట్లాడుతున్నాడు యహో నిజమైన దేవుడు వీటిని పాటించేవాడు యహోని పాటించలేడు ఆయనే జీవం దేవుడు చూడండి ఈ చెట్టుకి చెట్టుని పెట్టినప్పుడల్లా అటువంటి వాడు ఎవడు అని మళ్ళీ దేవుడి నుంచి అంటే ఈ చెట్టుకి చర్చి సిస్టమ్ ఆ లెవెల్ కి ప్రాధాన్యత ఇచ్చింది అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఆయనే జీవంగలు దేవుడు సదాకాలము ఆయననే రాజు ఆయన ఊరతకు భూమి కంపించును అంటే గొప్ప సస్తరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది జనములు ఆయన కోపమును సహింపలేవు ఎవ్వరు సహింపలేవు ఆయన కోపబడినంటే ఎవరు మోసేనంట కొంచెం సేపు నువ్వు పక్కకు జరుగు మోసే వీళ్ళందరినీ చంపేస్తాను నీ సంతానం ద్వారా నేను ఇసల్ పదని తయారు చేసుకుంటా అంటే వద్దంటాడు మోసే వద్దంటాడు లేదు ప్రభావ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి హరణంలో చంపినవని నీకు పేరు పోతుంది ప్రభా అటువంటి మోసే వంటి జ్ఞానము మనకి అవసరం కదా ఎవరు నశించిపోవడం ఆయనకు మన ప్రభు జీవం దేవుడు సత్యవంతుడు అని ఈ యొక్క గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మనకి వాటితో ఏ పని లేదు ముఖ్యంగా వీళ్ళు ఎనిమిదో విషయంకి వచ్చే పనికి జనులు ఎట్లుండ అవివేకులు ఈ రెండు గుణగాలను విలే అవివేకులు మరియు ఈ యొక్క బోధ వ్యర్థమైన బోధ అని చెప్తున్నాడు అంటే ఈ పశుప్రాయులు అవివేకులు పాటించే బోధ వ్యర్థమైన బోధ కాబట్టి మనకు అవసరం లేదు అని చెప్తున్నాడు అది ఎక్కడ వరకు తీసుకెళ్తే చూడండి ఆ వాక్యము అక్కడి నుంచి ఇర్మ్యా గ్రంథం నుంచి ఇందా చేసినట్టు పదవ అధ్యాయం నుంచి పేతు రాసిన పత్రిక వరకు తీసుకెళ్తే చూడండి ఒకసారి పేతు రాసిన రెండో పత్రికలో మనకి సంబంధించిన చూస్తాం పశుప్రాయులకు సంబంధించినవి పేతులు దాన్ని మనకి కేతు రాసిన పత్రిక చూడండి రెండవ అధ్యాయము కేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో అది హెచ్చరిక ఇలాగ చెప్పడం జరగండి ఎట్లనరు బిల్లు వీళ్ళు ఎటువంటి వారని చెప్పబడుతుంది వారైతే పట్టబడతారంట జనములు పట్టబడి చంపబడుటకే చూడండి వీళ్ళందరూ హతసాక్షులు అవుతారు మరణిస్తారు స్వభావ సిద్ధంగా పుట్టిన అంటే శారీరకంగా వాళ్ళు వీళ్ళంత శరీరకం ఉండేవాళ్ళని స్వభావ సిద్ధం అంటే శారీరకం ఉండేవాళ్ళం అట్లా పుట్టిన వివేక శూన్యము అంటే వీళ్ళకి వివేకం లేదు క్రైస్తవ జీవితంలో వివేచన చాలా ప్రాముఖ్యమని ఉన్నావు ఒక రికడిషన్ ఉన్నాయి గాస్పుల్ అవర్టించారు వాక్యం చెప్తున్నాను ఇలోకాస్తులకి ఎదుటి మనిషిని ఎప్పుడు తప్పు చూపించడమే వాడి బుద్ధి అన్నాడు అంటే శారీరకంగా ఉండే వాళ్ళ మైండ్ క్రిటికల్ మైండ్ ఆత్మీయంగా ఉండే వాళ్ళ మైండ్ వివేచన మైండ్ లేక డిజర్నింగ్ మైండ్ అంటాడు ఇంగ్లీష్ క్రిటికల్ మైండ్ వర్సెస్ డిజర్నింగ్ మైండ్ డిజర్నింగ్ అంటే వివేచించడం ప్రకృతి పరంగా ఉండేవాడు క్రిటికల్గా అంటే ఎప్పుడు వాళ్ళ తప్పులు ఇవ్వడానికి చూస్తుంటాడు అంటే వీరికి తప్పు లెక్కబట్టే పిలుపు తప్ప ఇంకేం లేదన్నట్టు అన్నట్టు కానీ మనకు కావాల్సింది వివేచనాత్మ వివేకం వివేకం కలిగిన మనస్సు మనకి అవసరం కానీ వీళ్ళు పట్టబడతారంట చంపబడతారంట ఎందుకు వారి వివేక మృగముల వలె ఉండి ఇప్పుడు మృగములు అయిపోయినాయి చూడండి అన్ని మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించచ్చు చూడండి సత్యాన్ని దూషించే వాళ్ళు ఎంత వాళ్ళకి తెలియదు నువ్వు ఎప్పుడు వినకపోతాయి నీ లైఫ్లో ఈ వాక్యాలు ఎక్కడ చదవకపోతాయి నీకు ఎట్లా నువ్వు తీరపరువిద్దాను ఇది తప్పని ఎట్లా నీకు బేసిక్ ఫండమెంటల్స్ లేనప్పుడు ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ వాళ్ళ బోధని నువ్వు ఎట్లా తృంగీకరిస్తావు తప్పని ఎట్లా చెప్పగలవు తమకు తెలియని విషయంలో గురించి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవిస్తున్నారు ఇది ఒకటే ఎందుకంటే ఎవరు ఏ విధంగా బోధిస్తారు అనేది నీకెందుకు వాటికి పర్మిషన్ ఇది కదా బోధించడానికి కోరు కానీ నువ్వు వాడిని తృణీకరించడం వల్ల నీకేం నాశనం జరుగుతుంది తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుదురు జీవితం అన్నట్టు అట్లా నాశనం కాబోతున్నారు వీళ్ళన్న విషయాన్ని అర్థం సమాప్తిలో క్రైస్తవ జీవితం అట్లా తయారైపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళందరూ నాశనానికి తీసుకొని పోబోతారు ఏ జలము వాళ్ళందరినీ కొనిపోయిందో నాశనానికి మిత్ర నరకానికి అట్లా అగ్నినే ఉంటుంది విషయం లభిస్తుంటే పశు ప్రాయులు కాబట్టి ఈ బోధ ఈ చెట్లకు సంబంధించిన బోధ లేక విగ్రహాలకు సంబంధించిన బోధ వ్యర్థమైన బోధ వాటి నుంచి మనకి ఎటువంటి లాభం లేదు ఎటువంటి నష్టం లేదు కానీ ప్రభుకి రావాల్సిన ప్రార్థన మటుకు ఇవ్వలేని స్థితిలో ఉంది అటువంటి బోధ కాబట్టి మన జ్ఞానము వివేక శూన్యం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి దాని నుంచి బహు వెళ్ళిపోవాలి ఎందుకంటే విగ్రహం పూజించే వాడికి మూడు తరాల వరకు శాపం ఉంటుందనేది వాక్యం అది మారదు ఎందుకంటే తండ్రి తాత పాటిస్తే కొడుకు పాటిస్తాడు మనముడు పాటిస్తాడు కాబట్టి మూడు తరాలకు ఉంటుంది శిక్ష అయితే మూడో తరం తర్వాత ప్రభుని స్వీకరిస్తారో అక్కడి నుంచి బంద్ అయిపోద్ది అన్నట్టు నలభై నాలుగు వేల మంది గురించి మనం ధ్యానించినప్పుడు వీరి నోట ఎటువంటి అబద్ధం లేదు వీరు అనిధ్యులు అని రెండ పద్నాలుగో అధ్యయనం అయితే మనం చూస్తాం కాబట్టి నువ్వు వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే నువ్వు అదే గుంపులో పడిపోతు కానీ మనం పరిశీలించి వాటి నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ప్రభు మనల్ని ఆయన సన్నిధిలో నిరపరా నింద నిలబెట్టిండి మనల్ని ఈ నోట్లో ఎటువంటి అబద్ధం లేని వారిగా అని నిలబెట్టిండు దేవుడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత అరిపించుకుంటాం చూడండి ఒక విషయాన్ని నేను చూపించి రుజుట్లో చేస్తాను కృతజ్ఞ యశగ గ్రంథము నలభై అధ్యాయంలో నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ అన్నట్టు ఇది బోధ అంటాం కదా దీన్ని ఈ బోధ ఎక్కడికి తీసుకుపోతుంది నెక్స్ట్ లెవెల్కి మీరు కొంతకాలానికి నాకు తెలుసు నేను ఎప్పుడో ఒకసారి రికార్డింగ్స్ లో చూపించిన ఒక న్యూయార్క్ సిటీలోనే యాభై వేల చెట్లు నరికేస్తారంట క్రిస్మస్ సీజన్ లో ఎందుకంటే ప్రతి షాప్ లో పెట్టుకుంటారు వాళ్ళు క్రిస్మస్ ట్రీలు మనకు పెద్ద బిజినెస్ ఇండియాలో ప్రతి స్టేషనరీ షాప్ క్రిస్మస్ ట్రీలు అమ్ముతారు స్టార్లు అమ్ముతారు దాని డెకరేషన్ ఐటమ్స్ ప్యాకెట్స్ లాగా అమ్ముతారు ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి చైనా వాళ్ళు తయారు చేసేయండి అవన్నీ పంపిస్తుంది ప్యాకెట్స్ చూడండి ఏషా గ్రంథము నలభై అధ్యాయంలో చెట్లు మళ్ళీ కొంతకాలానికి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అన్ని కొట్టేస్తాను కదా చెట్లు క్రైస్తవులు వాతావరణ కాలుష్యానికి కరకులు నలభై అధ్యాయం చూడండి ఏషా గ్రంథము నలభై అధ్యాయము పంతొమ్మిదిగా వచ్చినప్పుడు చూడండి విగ్రహం చూడగా శిల్పి దానిని పోతా పోయును కంసలి దాని నీకు బంగారు రేఖలతో పొదుగును నేను ఒక రికార్డింగ్స్ చూపించిన శిల్పి ఎవడు కంసాలు ఎవడు ప్రతి చిహ్నాన్ని మనం గ్రహించగలిగినాం అది పర్షదాత్మ ఈ శిల్పి ఎవడు కంసాలు ఎవడు అని నేను చూపించిన రికార్డింగ్స్ లాంగ్ రికార్డింగ్స్ ఉంటాయి అవి దానికి వెండి గొలుసులు చెయ్యను విలువగల దానిని ఆర్పి చూడండి ఇక్కడ ఇరవై వచ్చిన నీకు బహు ఇంకా ఉండవు అన్నట్టు చెట్లు మళ్ళీ చెట్లు నరికేసినప్పుడు నీకు పైన ట్రీలు దొరకలేవు పామ్ ట్రీస్ దొరకవు మళ్ళీ రకరకాల పిచ్చి ఏ చెట్టు పెడితే ఆ చెట్టు కదా క్రిస్మస్ ట్రీకి నేను కేవలంగా పైన ట్రీసే పెడతారు ఆయన లేవు ఎక్కడ అతను మన దగ్గర లేనలేవు చెట్లు ఎప్పుడు అన్ని కొట్టేసి ఇండ్లు కట్టేసింటారు ఇప్పుడు చెట్లు లేవు మళ్ళీ మళ్ళీ ఏం చేయాలా అందుకే ప్రభు యక్తులం ద్వారా జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే విలువగల దాన్ని ఇరవై వచ్చినం విలువగల దానిని అర్పించ జాలని వాడున్నాడు ఇక్కడ ఒకడు అంటే నిజమైన చెట్టు దొరికినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు వీడు నిజమైన చెట్టు అంటే ఎక్కడో పోయిపోయి దాన్ని వెతుకొచ్చి కొనుక్కొని కార్లు పెట్టుకొని రావాలి ఎంత ఖర్చుతో కూడింది అది దాన్ని దాన్ని పట్టించుకోలేని వాడు దాన్ని కొనలేని వాడు దాన్ని అర్పించలేని వాడు ఏం చేస్తారంట నీరసనట వీడు వీడు ఏం చేస్తారంట పుచ్చన్ని మ్రాను ఏర్పరుచుకొని ఉన్నాడు అంటే అది ఎప్పటికీ పుచ్చిపోదన్నట చెట్టు మీరు చెప్పండి ఈ పుచ్చిపోని చెట్టు ఏమంటుంది ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అంటాం రికార్డింగ్స్ లో ఉంది ఒక రికార్డింగ్స్ లాంగ్ ఇయర్స్ ఫిఫ్టీన్ రికార్డింగ్ ఉంది ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని రికార్డింగ్ కొడితే మీకు తెలుస్తుంది వెబ్సైట్ లో ఏపీఎం ఆర్కైవ్స్ లో పోతే ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని కొడితే నాకు ఎక్స్క్లూజివ్ ఒక హాఫ్ అవర్ వన్ అవర్ రికార్డింగ్ ఉంది ఈ వాక్యం మీద కాబట్టి విలువగల దానిని అర్పింపజలని నీరసుడు కుచ్చని మ్రాణును ఏర్పరుచుకును కథలని విగ్రహమును స్థాపించడకు నేర్పుగల పని వారిని వెదికి పిల్చుకును బయట నుంచి ఎలక్ట్రీషియన్స్ వస్తారు డెకరేషన్ చేసే వాళ్ళు ఇంటీరియర్ డిజైనర్స్ వస్తారు వాళ్ళు చేస్తుండే రోజు మా దగ్గర చేస్తారు ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చి దాన్ని మంచిగా గంభీరంగా అలంకరించిపోతారు ఎలక్ట్రీషియన్స్ వచ్చి దానికి అన్ని లైటింగ్స్ పెట్టిపోతారు నేర్పుగల పని వారిని పిలిపించుకొని అంతగా మీకు తెలియదు ఇవన్నీ ఇరవై ఒకటో మీరు వినలేదా పదిహేను సంవత్సరాల క్రితం రికార్డింగ్స్ ఇవన్నీ మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా మీ పాస్టర్స్ చెప్పలేదా ఇవన్నీ ఎప్పుడు మీకు నాకు ఎవరు చెప్పనవసరం లేదు నేను బైబుల్ ఉండంగా ఏ మొదట మిమ్మల్ని ఏమైనా మీరు చదవలేదా లేఖనను పరిశోధించలేదా అని అన్నాడు లేఖనంలో ప్రకారంగా అన్నప్పుడు మనం ఎప్పుడు నుంచి చదివిన వాళ్ళే లేఖనం లేదు భూమిని స్థాపించిన బట్టి మీరు ఆయన భూమండలం మీద ఆశ్రుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వల్లే కనబడుతున్నారు మిడతలంటే తేలం తెలుసు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాలను వ్యాపింపజేశను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా రాజులను ఆయన లేకుండా చేయను భూమి యొక్క న్యాయాధిపతులను మాయా రూపములుగా చెయ్యను కాబట్టి ఆయన ఎంతగా వేదనతో వీటన్నిటిని మనకి చూపిస్తుండే ఊహించుకోండి సరే ఏ వివడు పెట్టుకోడు చెట్లు ఎవడు వాటిని చేయడు కానీ తెలిసినప్పుడు మట్టుకు పోగ తప్పదు కదా వాక్యాన్ని ముగించేస్తున్నాను ఇమయా గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎక్స్టెన్షన్ ఇర్మియా గ్రంథం ఈ రోజుకి క్లోజ్ చేస్తే వాక్యము వచ్చే వారం నుంచి మనము మరి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోతాం హిర్మియా గ్రంథము ఏడవ అధ్యాయంలో చూడండి ఇంగ్లీష్ మెవెల్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఎందుకంటే కొన్నిసార్లు మీకు చూపించిన ఇంగ్లీష్ గ్రంథంలో ఉన్నాయి తెలుగులో ఉండవు తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉండవు అని తర్జుమలాలో జరిగిపోయిన మిస్టేక్స్ అవి ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయంలో పద్దెనిమిదవ ప్రశ్నలో మనం చూస్తున్న ఒక వాక్యాన్ని చూడండి కుటుంబం ఈ పండుగలు వస్తే కుటుంబం కుటుంబమే అందులో నిమగ్నమై ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం పద్దెనిమిదవ వచనం అన్న గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్దెనిమిది పదిహేడవ వచనం చూస్తాం ఏడవ పట్నంలోనూ ఏరుషలేము వీధులలోనూ వారి చేసిన క్రియని చూచున్నావు కదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని యు అన్య దేవతలకు పానార్పణములు పోయవలని పిల్లలు కట్టలు ఎరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెడుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయిచున్నారా తమకే అవమానం కలుగునంతగా చేయిచున్నారు కదా ఇదే యోహో కాబట్టి వీటిని ఆచరించే వాడికి తప్పదు అవమానము అన్న విషయాన్ని ఈ వాక్యం హెచ్చరిస్తుంది అనట్టు దేవునికి ఏం రోషం రాదని కోపం మేము ఇవి చేయడం వలన అయితే ఇంగ్లీష్లో ఏముందంటే మొత్తం కుటుంబమే పిల్లలు తండ్రులు తల్లిళ్ళులు అందరూ కలిసి ఏం చేస్తారంట పిల్లలేమో కట్టెలు జమా చేస్తున్నారు తండ్రులేమో అగ్ని పెడుతున్నారు తల్లులేమో పిండి బిస్కి ఏం చేస్తారంటే దే మేక్ టు మేక్ కేక్స్ టు ద క్వీన్ ఆఫ్ హెవెన్ అని ఉంది అంటే ఆకాశ రాణికి వారు కేక్స్ అర్పించిండ్రు అని ఇంగ్లీష్ లో తెలుగులోకి వచ్చేప్పటికీ పిండి వంటకంలేక ఆ పములని ఉంది కానీ అక్కడ మటుకు చాలా క్లియర్ గా కేక్స్ అని ఉంది ఈ పండుగ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుకి సంబంధించింది కాదు ఇవన్నీ దయాలకు సంబంధించింది అక్కడనేమో తమూజు దేవతకు సంబంధించింది చెట్టు ఇక్కడ నస్తేనేమో ఆకషరానికి సంబంధించిన ఈ కేక్స్ ఇంకెక్కడ చూడండి చివరిగా ఒక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తాను ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ ఒక వాక్యం చూపించి చివరికి స్టెఫెన్ ఒక మాట చెప్తారు దాన్ని చూపించి వాక్యాన్ని క్లోజ్ చేస్తే రోజు నేను ఆమోసు గ్రంథము చూడండి ఇప్పుడు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఇస్రాయల్ ద్వారా అరవై మందు సంవత్సరములు మీరు బలులను నైవేద్యం నాకు అర్పించుతురా మీరు మీ దేవత అయిన మెలేకు గుడారమును మీరు పెట్టుకొనిన్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి కదా ఇరవై ఆరో వసరంలో వాళ్ళు ఏం చేశారంటే తెలుగు తర్జమాలో ముఖ్యంగా ఒక విషయాన్ని తీసేశారు అది కేవలం ఇంగ్లీష్ బైబిల్నే ఉంది ఆశ్చర్యం ఇక్కడ ఏముందంటే మెలకు దేవత గుడారం ఉంది దాని తర్వాత మీరు పెట్టుకుని విగ్రహంల పీఠం అని ఉంది ఈ విగ్రహంల పీఠము ఏంది అనేది ఎప్పటికీ చదవద్దు తెలుగు బైబుల్ చదవటోళ్ళకి కేవలం ఇంగ్లీష్ బైబుల్ చదవటోళ్ళకి అర్థమవుతుంది ఏంది ఈ విగ్రహం పీఠం నేను ఇంగ్లీష్ చదువుతున్నా దాని తర్వాత మేంత తెలుగులోకి తర్జుమ చేసి చెప్తా మీకు యూ టుక్ అప్ ద ట్రబర్నకుల్ ఆఫ్ ములాక్ అండ్ ద స్టార్ ఆఫ్ యువర్ గాడ్ రెంఫెన్ అంటే రెంఫెన్ దేవత యొక్క నక్షత్రాన్ని వాళ్ళు మోసిర్రంట అరణ్యంలో ఆశ్చర్యం కదా మెలిక్కు దేవత గుడారాన్ని పెట్టుకున్నారంట దాని తర్వాత రెంఫెన్ దేవత యొక్క నక్షత్రాన్ని వాళ్ళు మోసినరంట వాళ్ళు అదే అపోస్టుల కార్యంకి వచ్చేటప్పటికీ స్టిఫెన్ బోధాలు మనం చూస్తాం ఏంటంటే అపోస్ల కార్యము ఏడవద్యం అపోస్ల కార్యము ఏడవద్యయం క్లోజ్ చేస్తున్న వాళ్ళ క్యాన్ని అపుస కార్యము ఏడవ అధ్యయవచం నలభై మూడవ వచనంలో మీరు పూజించుటకు స్థితం చెప్తున్నాడు ఇక్కడ వారు ఇసాల్ప మనం మన మన పితరులు ఎట్లా జీవించడం చెప్తున్నాడు మీరు పూజించటకు చేసుకుని ప్రతిమలైన మెల్లేకు గుడారమును రోంఫా దేవత యొక్క నక్షత్రంను మూసుకొని పోతీరి ఆమోత్సవ గ్రంథంలో తెలుగులో చూపించినది కానీ ఇంగ్లీష్ లో ఉంది అని అపోజిలి కార్యంలోకి వస్తే ఇక్కడ ఈ యొక్క ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ ద్వారా ఇది చెప్పబడుతుంది స్టెఫెన్ మరణించక ముందు బయలుపరిచింది ఇది మీరు పూజించటకు చేసుకున్న ప్రతిమలైన మెల్లేకు కూడా అంటే స్టెఫెన్ బహు ఆత్మావశయ్యి బహు రోషంతో పట్టుదల గేయడం చూపించింది పెద్దలకి విశాల్ పెద్దలకి అరే వీడు పచ్చాగాడు మమ్మల్నే మమ్మల్నే హెచ్చరిస్తున్నా రోషం పుట్టింది ఈ ఒక్క వాక్యంతోనే ఆయన చంపడానికి దిశాడు చేసుకున్నారు అన్నట్టు వాళ్ళు ఈ యొక్క వాక్యమే ఈ ముప్పై ఇరవై నలభై మూడవ వచ్చినం నలభై చూడండి మీరు పూజించి మీరు పూజించట చేసుకునే ప్రతిమైన మెలేకు గుడారమును రోంఫ అయిన దేవత యొక్క నక్షత్రంను మోసుకొని పోతేది అవలికి మేమును కొనిపోయేదను అతడు చూచినది మాదిరి చొప్పున దాని చెవలని మోసతే చెరే ఇవంతా మనం తర్వాత రూపొంటే ధైర్యంగా వీటిని ఆసక్తి వచ్చేది కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇస్ల్ ప్రజలు ఏ రీతిగా జీవించారో క్రైస్తలు కూడా అదే రీతిగా జీవిస్తున్నారు వాళ్ళు కూడా అన్య అన్య దేవతల ఆచారాలు అభ్యసించారు ఏదైనా అన్య దేవతల ఆచారాలు మొదటిది తమ్మూస దేవత కొరకు ఒక చెట్టం నాటడం రెండవది ఆకాశ కేక్స్ అర్పించడం మూడవది రోంఫా దేవత నక్షత్రాన్ని మోయడం ఈ మూడు ఈరోజు కనిపిస్తలేమో చర్చిలో ఏ చర్చ్ అనే బాగుండి క్రిస్మస్ సీజన్ లో ఈ మూడు కనిపిస్తుంది కేక్స్ కట్ చేసుకుంటూ ఉంటారు దాని ఫుల్ అలంకరిస్తారు కేక్ని ఎకరెక్ చేస్తారు దాన్ని తర్వాత ప్రతి చర్చ్ మీద మొలపు గుడారాంగా తయారైపోయింది అది ఆ దాని మీద నక్షత్రాన్ని మోస్తుంది ప్రతి చర్చ్ రోజు నక్షత్రాన్ని ఈ మూడు సూచనలు చర్చి మోస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా బబులో ఖచ్చితంగా మహావేశ్య తయారైపోయింది కాబట్టి దానికి దుస్థితి రాబోతుంది అది నేను వచ్చేవరము ఆ వాక్యాన్ని చెప్పి జస్ట్ క్లోజ్ చేస్తాను దాన్ని బట్టిన నీకు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆకారం చూస్తాం వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉందా అది నేను వచ్చేవారం చూపిస్తాను నీకు పఠంగా దాని పాపంలో నువ్వు నీ పరిస్థితి దాని యొక్క పాపము ఆ యొక్క పర్లోకం వరకు వినిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి దాన్ని బట్టిన దుస్థితి నీకు పట్టకుండా ఉండాలంటే నేను త్వరగా దాని నుంచి బయటికి పారిపోవాలా బబులో నుంచి పారిపోకపోతే దాన్ని బట్టిన దుస్థితి తప్పక్క పడుతుంది కాబట్టి నిర్మయ గ్రంథము యాభై ఒకటవ రాయబడింది కాబట్టి దాని దినములు సంపూర్తి దాని తీర్పు రాబోతుంది దాని యొక్క ప్రతి పూర్త పోషణ ఆ యొక్క విగ్రహాలని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు మొత్తము గందరగోళం జరుగుతుంది అని చెప్తున్నప్పుడు తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ మరణిస్తారు అని ఉంది దాంట్లో ఉన్నవాళ్ళని బహుళలో ఉన్నవారు ఆ స్త్రీ సహవాసంలో ఉన్నవారు అందరూ మరణిస్తారు అందుకే స్త్రీ సాంగత్యము చేయని వారు వీరు అని చెప్పినప్పుడు ఈరోజు మీకు బాగా ఎవరు స్త్రీ చాలా మంది పాస్తారు చెప్తున్నట్టు విన్న స్త్రీ సాంగత్యం అంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గా ఉండడం అనుకో పిచ్చిగా వాక్యం బోధం వాళ్ళకి తెలియదు బబులోను మహావేష్య అయిన ఈ స్త్రీ సాంగత్యంలో నువ్వు ఉంటే నువ్వు ఎట్టి పరుస్తుందో ప్రభుకి యోగి కావు యోగిరాలవు కావు ప్రభావ కనికరించి నేను ఇంతవరకు పాపం తప్పుదాన్ని చేసినాను నన్ను క్షమించు ఇక మీద నేను చేయనిదాన్ని తీర్మానించుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు నీ లె నీ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ ఆత్మీయ స్థితి ఎదిగినట్లేను అట్లా అంచలంచలుగా ఆత్మలో ఎదుగుతా పోతే నువ్వు పరలోకపు యాత్ర చేయగలవు దేవునితో సంభాషించగలవు దేవుడితో మరడగలవు ఆయన అనాది సంకల్పంలో గ్రహించగలవు అక్కడున్న పుస్తకాలు చదవగలవు అవన్నీ నేర్చుకొని భూలోకంకి వచ్చి అనేకులకు వాటిని ప్రకటించినప్పుడు దుష్ట శక్తులు మనుషులు ఇచ్చిపోతా నువ్వు ఒకసారి చెప్తే మొత్తం లైన్ కడతారు మనుషులు రక్షణ రక్షకులు ఆల్టర్ కాల్ ఇస్తే మొత్తం లైన్గా వస్తారు అందరు అటువంటి పరిచయం వాళ్ళందరూ ఆకర్షింపబడుతుంటారు నువ్వు చెప్పే వాక్యానికి ఇంకొకటి ఏ స్ప్రవే వాక్యం కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు సంపూర్ణంగా స్వీకరించాలా ఈ దినము దాన్ని నువ్వు ఆ యొక్క అన్యోజన్ల అభ్యసించకుండా వాటిని ఆశయించుకోవాలా ఒంటరి జీవితం మనది మనము మన ప్రభు చివరి వరకు మిగిలేదు అంత పాటు ఎవరు రారు అందరూ మనం మటుకు ప్రభులు విడిచిపెట్టం అందరు ప్రభుని విడిచిపెట్టి వెళ్తారు మీ కూడా విడిచిపెట్టుపోతారా అంటే ప్రభా మేము ఎక్కడికి పోవాలని అడిపితారు ఆ రీతిగా మన హృదయాలను మనం స్థిరపరుచుకుందాం పరిశుభ్రవ తండ్రి మీకు వదనన్నైనా అనేక పర్యాలు హెచ్చరించినారు కానీ ప్రభావ అయినా కానీ అనేక మంది వీటిని గ్రహించిన స్థితిలో ఉంటున్నారు ప్రభావ నిర్లక్ష్యంలో జీవితము సమర్థింపు జీవితం ఏదో ఒక సొడ్డు ప్రభుని స్వీకరిస్తున్న ప్రభుని ఆరాధిస్తున్న కదా ఆ దినం దాని ముందు మొక్కుతులేం కదా దాన్ని పెట్టుకున్నాం అంతే కానీ దాని దగ్గర సాగిలా పడతలేం కదా అని సమర్థించిన వాళ్ళే ప్రభు మేము అట్లా ఉంటాం మేము రోషం కలిగి పౌరుషం కలిగి ధైర్యంగా మేము నిలబడతాం ఒంటరి జీవితమే కానీ ప్రేమతో అందరితో సంభాషించాలా మీరు ఓర్పు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు చూపించాలా అందు నిమిత్తం మేము వాళ్ళు ఇంకా ని తప్పించుకోవడం కొరకు మీరు మాకు మార్గం చూపించినారు రహస్య గదులను వెళ్ళిపోయిన మేము ప్రార్థనలో కూర్చుంటాం ఈ టూ ఇయర్స్ సహాయపడండి కనుకరించండి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చూపించకుండా మమ్మల్ని వెరివాలన్నా కానీ మేము పట్టించుకోకుండా గొంతుకోదాన్ని నడిపించమని రాత్రి మంచిలు ధనకరించమండి వీకుండి శుద్ధించడానికి సహాయపడమని స్త్రీ సంగత్యంలో లేనివారు వీళ్ళు లక్ష మంది ఏమైనా స్త్రీ మహాబబులోను వేశా ఆ స్త్రీ సంగత్యం నుంచి బయటికి తీసుకుంటామని ఏసు క్రీస్తు పరుషుధ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏ కృషిక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో దాకా ఆ అమ్మాయి అందరికీ ప్రైజ్లాట్లా అందరికి అందరికీ